స్తోత్రం ప్రభా పరిశుద్ధిరా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడకు తండ్రి మహిమ స్వరీపకు దేవ కృపమయడానికి వర్ణాలు ఇస్తయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టినైనా దీవారాత్రి మమ్మల్ని కాచి కాపాడి ఈ నూతన దినం మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు వర్ణాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞత అస్తుతులు సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహేశ్వరం ఈ యుగంలో నీకే కలుగునిగా అలలుయ్య ప్రవ్వ ఇక మధ్యకాల సమయంలోనైనా మీ కృపాసింహను ఆశ్రయించడం అయినా మీరే మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి అయినా మీకు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం పరోలోక జ్ఞానం మాకు అనుగరించండి ఇంత భయంకరమైన కాలమే ఉంటున్నాం మీ కొరకు జీవించే బిడ్డగా తయారు చేయండి ప్రతి మీ సన్నిధులు మేము జీవించాలా మీ కొరకు జీవించే బిడ్డగా మమ్మల్ని తయారు చేయండి మమ్మల్ని బలపరచండి ప్రవ్వ నైనా ఇసయ్య మీరు రాకర్ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతుండగా ప్రవ్వ ఒకటన్నిటి మీరు గ్రహించాలి అన్నింటికి అనుభవపూర్వకంగా ప్రకటించాలా అలాంటి సేవలు మమ్మల్ని నడిపించి ఈ ఆరనంతట్లో మీరే ఆధిపత్యం ఉంచి నడిపించండి పాటలదారు మైంపను వాకిందర మాట్లాడి రానబిడి త్వరగా నడిపించి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రవ్వ ఈ మీరే ఆధిపత్యం నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థనంత్రి ఆమెన్ ఆమెన్ సమీపించలేని తేజస్సులో నివసించు నా ఎవరూ సమీపించలేని తేజస్సులు నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట నేనే ఏ మౌ నేనే మౌ దును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయ్యా ఇహలోక బలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేలా నీవిచ్చు బహుమతులునే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేలా ఏమూను నేనే మోదును ఏమౌదును నేనే మోదును ఎవరు సమీపించలేని తేజస్సును నివసించు గాయసయ్యా పరలోకమహిమనుతలచీ ీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచీ నీ పాద పద్ములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేలాను నేనే మౌదును మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నాయ్యా జయించి నవారితో కలసి నీసింహాసనమునై చేరగా జయించి నవారితో కలసి నీసింహాసనమునై చేరగా ఎవరికి తెలియ ని పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేలా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేలా ఏమౌదును నేనే మౌదును ఏమవును నేనే మౌదును ఏమవును నేనేమౌదును ఏమవును నేనేమవును ఎవరు సమీపించలేని తేజస్సులు నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ధరించిన పరిశోధులు నా కంట పడగాలి మౌధులు నేనే మౌను ఏమౌదు నేనే మౌను హలలు భారతదేశపు రాజావు నీవే అహలు సర్వకపు దైవ మునివే ఆ లేపు రక్ష కుడా ఆ లేడువాడ ముని వేలు ఆ లే ఆ హల్లెలూయా ఆ హల్లెలూయా భారత దేశపు రాజావు నీవే ఆ హల్లెలూయా సర్వ లోక పు దైవము నీవే ఆ హల్లెలూయా కలిగిన హృదయాలు దనపరచును చేరున్న వారిని విడిపించును Yesuni namamulo virudala kalugunu hallelujah nalikina rudyalu dunaparajenu cherunnavarini vidipinchayenu yesuni namamulo virudala kalugunu hallelujah hallelujah hallelujah Hallelujah Hallelujah Bharat desh puraksha kuni ve Hallelujah Tarva loka pu devamu ni ve Hallelujah India desh puraksha kuda Hallelujah ఇండియాలు కాపాడువాడవు నీవే లేతాను తలను చితగా గుట్టేను చపాలు అన్ని ఊతో లగ్గించాను ఆయనది దేశము నిశము చూచును హ లేతాను తలను చిగా గుట్టేను చపాలు అన్ని ఊతో యనే దేవుడని దేశము చూచును హా లే చెమటి వారందరు విడుచుందరు గు వారందరు చూచెదారు మములు అద్భుతలు జరుగును హాలీలు చెబటి వారంద వీణెదరుటి వారందరూ చూచెదారు ఈసునామాములో అద్భుతాలు జరుగును హాలీలు ఆ లే हालेलुया कि कि कु तालेलुया कु कु तालेलुया भारत देश पुराजा वनीवे आहालेलुया सर्व लोक पुदैव मुनीवे आहालेलुया इंडिया देश पुरक्षा कुदा आले Subtitles made by this youngAI reflection, preciso vertex in the world which citates from unhappy. Those Rome and brasile Peych University These teachings of武将 carry of State చూసాను జో ఇలో చూసాను ఆ చుసాను జో ఇలోసోడి ఆ చుసాను కాను చుసాను ఊలో ధుస Que chucca, que chucca Ex un nemun choquem Ah ah! Chucca noose Ain Guid Famous De Ga Just A N zone Ah ah! Chuccas noose Ain Was Ton De Ga Just As A N Bow bow Cucca Pearl Ex un nemun choquem Ah ah! Chuccas noose Ah, ah, you share now. I love the niggas you share now. Me, me, go to the villa. It's a new new one. You share one. Ah, ah, you share now. I love it, you share it. Ah, ah, you share now. I love it, you share it. Ah, ah, you share now. ochare o jil opu kadu esuni nigucha o o gor o o gor o o gardibilla esuni niu jham a na jushanu namida eki chare a a jushanu namida eki chare jil jil పువ్వు సూని చుచావు ఆ చూసాను ఏ గజ్జై మనీలో చూసాను చూసాను గజ్జై మనీలో చూసాను ఓ మా అమ్మవా అయినా ఎక్కడా చురాలని వెదకి వెదకి అడిచాను మేమంతా చూసినాము నేను మాత్రము చూడలేడు మీరు చూసే నేను చూడాలని వస్తాను దేవుడు మా పక్షమును ఉండగా మాకు విరోధి ఎవడు జీవము దేవుని సైన్యముగా సతాను ఓడించుము జీవముగల దేవుని సైన్యముఖ సతనండి యుద్ధమూ యోవాదే రక్షణయోవాదే విజయం యహోవాదే గణతయో వాదే తెండ uda nuda deva ni sainyamuga satanu odiltu mu adevure bahuve tanadana ayana mukakantiye maku jayamichanu తన దగు ప్రభగా మము రూపించి నిరతము మాపై కృప చూపించి తన మహిమాకై మము పంపించి కనపరచును యుద్ధము యహోవాదే రక్షణ యహోవాదే దేవుడు మా పక్షములు ఉండగా మకు విరోధి అవడు జీవము దేవుని సైన్యముగా సతాను ఓడింతుము జీవము గల దేవుని సైన్యముగా సతాను ఓడింతుము యుద్ధముయోవాదే రక్షణయ హోవదే విజయం ఎహోవదే గణతయోవాదేరు మా పక్షమును ఉండగా మకువరోధివరు జీవముగల దేవుని సైన్యముగా సాధనం ఓడిందు జీవముగల దేవుని సైన్యముగా తాను ఓడింతుము మా దేవుని ఎరిగిన జనులుగా మేమందరం వల్లముతో గల కార్యము చేసి చూపించము దేవుడు చేసిన సూర్యక్రియలను చేసి భూమిని తల క్రిందులుగా చేసి ఆయన నామముపైకెత్తి ప్రభుత్వ జము స్థాపితుము యుద్ధము యహోవాదే రక్షణయోవాదే విజయం యహోవాదే గణతాయ హోవాదే దేవుడు మక్షముడు ఉండగా మకు విరోధియడు జీవము గల దేవుని సైన్యముగా పర్షు ద్రవ తండ్రి మీకు స్థుతుల స్తోత్రాలైన ఇస్రాయేల్ గొప్ప దేవా మీకే కృతజ్ఞతలైనా ప్రభావ మీ యొక్క మరణ భూస్థాపన పునుటుదం ద్వారా అయినా మమ్మల్ని అందరినీ అంతరంగ ముందు ఇస్రాయల్ గా మార్చుకున్నారు యూదులుగా మీకే వదనాలు ప్రభా అనాది కాలం నుంచి తండ్రి ఓ ప్రభా మీ దృష్టిలో అవునైనా ప్రతి ఆత్మీయంగా ఇస్రాయల్ గా మారాలా అవును ప్రభా మీరు హెచ్చరించినారు ప్రభా హృదయ సున్నిధి గురించి నైనా కూడా మీరు హెచ్చరించినారు హృదయ సున్నిధి గురించి నైనా అవునైనా అంతరంగ ముందు సున్నతి ద్వారా తండ్రి హృదయ సున్నతి ద్వారా మమ్మల్ని అందరినీ యూదుల్గా ఇష్టాలుగా మార్చుకున్నారు మీ దృష్టిలో మొదటి నుంచి ఒకటే గుంపు ప్రభా కానీ మతపరమైన జీవితంలో రెండు గుంపులుగా విభజింపబడినట్లు మీరు మాకు చూపిస్తున్నారు కానీ ప్రభా అందరూ ఒక కావాలన్న విషయాన్ని మీరు హెచ్చరించినారు ఇంతకాలం కాబట్టి నైనా ఆ విషయంలో మేము ఓ బహు జాగ్రత్తగా జీవించలేకనే సహపడండి ప్రభా ఇవి రెండు గుంపులు కావు ఒకటే గుంపు ఆత్మీయమైన గుంపు అన్న విషయాన్ని మంద ఒకటే అన్న విషయాన్ని మీరు చెప్పినారు కాపరి ఒకటే ఆత్మ ఒక్కటే అన్నకైనా కాబట్టి ఆ ఒక్క దాని గురించి మేము ప్రయాసపడుతున్నాం అందరికండి ఒక్క గుంపులోనికి రావాల ప్రభా ఒక సత్యంలోనికి రావాలనైనా అటువంటి సేవలో మనందరూ నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ మధ్యాహ్న కాలం నా ప్రభా గ్రంథం పదకొండవ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తుండగా మీ యొక్క నడిపింపు మాకు అనుగ్రహించండి మాలోని బలహీనతలు కొట్టివేయండి లేని విషయంలో చింతించకుండా భయ ధైర్యం ఉండలాగానే సడపడండి ముఖ్యంగా ప్రవ్వ మేము ప్రతి ఒక్కరిని ఆత్మలోనే ఎరువులాగన సహపడండి ప్రవ్వ శారీరక రీతిగా ఆ విషయంలో బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ పాత విధానాలు విచ్చిపెట్టి తండ్రి అంతరంగమందు సంపూర్ణంగా మార్పు చెందినైనా ఆత్మీయ జీవితంలో నడిపించండి ప్రవ్వ గొప్ప సేవా జీవితంలో మమ్మల్ని నడిపించి మీ రాకబరసరచుకోమో ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి మనం పోయిన వారం నుంచి ఆ ఇద్దరు సాక్షులు అన్న అంశం గురించి ధ్యానిస్తా ఉన్నాము ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయంలో నుంచి దేవుడు ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఒక విషయాన్ని మనకి హెచ్చరించేడు ఏంటంటే ముఖ్యంగా పద్నాలుగవ వచనంలో రెండవ శ్రమ గతించను కాబట్టి మూడవ శ్రమ త్వరగా రాబోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిండు అది బహు ముఖ్యమైన వాక్యం అన్నట్టు మనకు తెలుసు ఆ శ్రమ శ్రమ శ్రమ అన్న మూడు శ్రమ శ్రమలకు సంబంధించిన విషయాలు ఐదవ బూరకి సంబంధించింది ఆరవ బూరకు సంబంధించింది తర్వాత ఏడవ బూరకు సంబంధించింది కాబట్టి ఐదవ బూర గతించిన తర్వాత అన్న విషయాన్ని పద్నాలుగవ వర్షం జ్ఞాపకం చేస్తుంది ఐదవ బూరలో తేళ్లు మతపరమైన జీవితాన్ని లేక గొప్ప ఏ రీతిగా హింసిస్తాయి అన్న జ్ఞాపకం చేస్తుంది కానీ మరణం మీద వాటికి అధికారం ఇవ్వలేదు తేళ్లకి కానీ ఆరవ బూరలో ఆ యొక్క సర్పములకు సర్పంలానికి అధికారం ఇచ్చిండు మరణం మీద మృత్యు కాబట్టి వాడికి మరణం మీద అధికారం ఇచ్చిండు కాబట్టి ఆరవ బూర బహు భయంకరమైన శ్రమలు అది వస్తుందన్న విషయాన్ని నాలుగవ పద్నాలుగవ శరాల జ్ఞాపకం చేస్తున్నాడు అది గొప్ప జనం అంతా ఇద్దరు సాక్షులు మరణించడం మనం చూస్తాం కదా ఈ పదకొండో అధ్యాయంలో ఇద్దరు సాక్షులు మతపరమైన జీవితంలో చూసినప్పుడు బైబిల్ కామెంట్రీస్ అన్నిట్లలో కానీ మహి ఏలియాల గురించి ఎందుకంటే ఏలియా కాలంలో వర్షం పడనీయకుండా ఆయన ప్రార్థించినట్లు మనం చూస్తాం కాబట్టి ఇద్దరు సాక్షులకు అటువంటి శక్తి ఉంది కాబట్టి వీళ్ళు ఏలియానే అంటారు కానీ మనకు తెలుసు ఏలియా కాలం ముగించుకుండు ఏలియా కర్తవ్యం ముగించుకుండు ఎందుకంటే బాప్తిజం ఇచ్చి యువహాను తో పాటు కలిసి తన పనిని ముగించుకున్నట్లు మనం చూస్తాం శిరచేదనం చేయబడము ఆయన మరణించడం చూస్తాం కాబట్టి బాప్తిజం ఇచ్చూహాన్లో ఏలియా ఆత్మ ఉందని మన ప్రభే జ్ఞాపకం చేసిండు మోషే జీవితం కూడా తన కాలాన్ని ముగించుకున్నట్లు మనం చూస్తాం అతను మరణించినట్లు అతని సమాధి ఎవరికి ఈ రోజు వరకు దొరక దొరకలేదని వాక్యం ప్రచరిస్తాం కానీ మోషే ప్రవచనం మనం తెలుసు మోసే ఏమన్నానంటే మన సహోదరులలో నా వంటి మరి దేవుడు మీకు అనుగ్రహించబోతుండాలని కాబట్టి మోషే ఏసు ప్రభు గురించి ప్రకటించినట్టు మనం అక్కడ చూస్తాం కాబట్టి కడమ చివరి కొండేవాడన్నట్టు అందుకు ఆ యొక్క ఆ పర్వతం మీద ఆయన రూపాంతరం చెందినప్పుడు మోసే ఏలియాలు వాళ్ళతో కలిసి మాట్లాడినట్టు క్రింద ఉన్న ఆ యొక్క యోహానుప్రవ మన పేతుర్లు హెచ్చరించినట్లు విన్నట్లు మనం జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఈ ఇద్దరు సాక్షులు గొప్ప జనంకి సాదృశ్యమని నేను పోయిన వారము కొన్ని ఆధారాలు చూపించిన ఈరోజు మరికొన్ని ఆధారాలతోనే మనం ముందుకు వెళ్తాము మొదటిదిగా నాలుగవ వచనంలో ఉంది ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అనేది వీళ్ళిద్దరు రెండు ఒలివ చెట్లు మరియు రెండు దీపస్తంభములు అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి రెండు ఒలివ చెట్లు రెండు దీపస్తంభములు అంటే రెండు ఒలు చెట్లు దీపస్తంభములకు సాదృశం అని చెప్తున్నాడు తర్వాత వీళ్ళందరి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారన్న విషయాన్ని వ్యాఖ్యానిస్తున్నారు కాబట్టి వీరికి సంబంధించిన సూచనలు వీరికి సంబంధించిన చిహ్నాలు ఎన్నెన్నో విశదీకరించరు కానీ మొదటిదిగా ఏంటంటే వీరిని ఎవరు హింసించడానికి ప్రయత్నించినా వీరి నోట్ల నుంచి అగ్ని బయలుదేరుతుంది అగ్ని వారి శత్రువులని చేస్తుంది మృంగి అన్న విషయాన్ని దాని తర్వాత వీరిద్దరికీ హాని చేదల్చినా వారు అదే రీతిగా మరణించాల్సి వస్తుందన్న సూచన కూడా మనం చూసినాం అదే రీతిగా వీ ఆరో వచనంలో వీరిద్దరికీ ఎటువంటి శక్తినిచ్చిందంటే పరలోకాన్ని మూయడానికి మనకు తెలుసు మీరు భూమి మీద ఏది తెరుస్తారో పరలోకంలో అది తెరవడుతుంది పరలోకం భూమి మీద ఏది మూసేస్తారో పరలోకంలో అది మూసేస్తారని అది చర్చకు అనుకరించబడింది కదా అది సంఘానికి అనుకరించబడింది కాబట్టి వీళ్ళు సంఘానికే సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం వీరి నోట్ల నుంచి ఆశీర్వాదాలు వస్తాయి శాప వర్షాలు కూడా వస్తాయి కాబట్టి వీరి నోట్ల నుంచి ఏదొచ్చినా నెరవేర్తుంది అది దేవుడు ఎప్పుడూ చెప్పిండు క్రైస్తవ సంఘానికి కానీ క్రైస్తవ సంఘానికి అబద్ధం చెప్పిండు దుష్టుడు నీ వల్ల ఏం కాదని అందుకు వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు అందుకో సువార్త ప్రకటించలేదు ఇంతకాలం తర్వాత వర్షం పడద్దు అంటే వర్షం పడదన్న విషయం వీళ్ళని వీరికి ప్రవచన వరం కూడా ఉన్నదన్న విషయాన్ని ప్రవచన వరం ఉంది కానీ ఏ రోజు కూడా వీళ్ళు ప్రవచించలేదన్న విషయాన్ని తర్వాత నీటిని రక్తంగా మార్చటకు వీళ్ళకి శక్తి ఉంది కానీ ఏ రోజు వీళ్ళు చేయలేదు తర్వాత భూమిని తెగుళ్లతో హింసించడానికి వీరికి శక్తి ఉంది కానీ ఏ రోజు కూడా వాళ్ళు చేయలేదు అది కానీ ఏడవ వర్షంకి వచ్చేటప్పటికీ వాళ్ళు అప్పుడు మా బుద్ధి తెచ్చుకుంటున్నారు ఏంటంటే మనం ఎన్నిసార్లు హెచ్చరించినాం ఈ విషయాన్ని గొప్ప ఎప్పుడు గొప్ప జనంగా మారతారు అంటే ఎప్పుడైతే ఈ సత్యాన్ని గ్రహిస్తారో అంతవరకు సర్పముడితేళ్ల సహవాసంలోనే ఉంటాయి వీరు ఈ మూడవ గుంపు నైన్టీ నైన్ కదా మతపరమైన జీవితం మొదటి గుంపు తేళ్ళకి సంబంధించింది రెండో గుంపు సర్పాలకు సంబంధించింది అవి మారతాం అంటే వాటి స్థితులు మూడో గుంపు వచ్చి గొప్ప జనానికి సాదృశ్యం కాబట్టి మూడో మూడో వంతు అంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ అన్నీ థర్టీ కాబట్టి పాయింట్ ఒకటే లక్ష మందికి సాదృశ్యం కాబట్టి బహు చిన్న గుంపుకే దేవుడు విషయాలు పేర్పరిచిండి అనేది అయితే లక్ష నలభై నాలుగు వేల మందిలో నువ్వు ఉన్నవా లేదనేది తెలుసుకోవాల నీ బాధ్యత ఎందుకంటే నువ్వు గొప్ప జనం లాగానే ఉన్నావు అనేది ఒకటి సూచన నువ్వు ఇంకా ఇవేవి కూడా చేయలేదన్నట్టు నీకు అన్నీ నువ్వు చేయలేదన్నట్టు నువ్వు నీ స్వార్థము నీ కుటుంబము నీ వ్యక్తిగత జీవితము నీ ఉద్యోగము ఇవే పట్టించుకున్నావు కాబట్టి నువ్వు ఇంకా గొప్ప జనంలోనే ఉండవు ఎప్పుడైతే నిస్వార్థతతో ఇతరుల భాగోగులు ఆలోచిస్తావో నిన్ను నువ్వు ఎంతగా ప్రేమించుకుంటావో ఇతరులను కూడా అంతగా ప్రేమించినప్పుడే నువ్వు లక్ష నలభై నాలుగు వేల మందిలకు వస్తావు అన్నట్టు ఉదాహరణకి నువ్వు నీ స్వార్థం కొరకు ఎంతగానో ధనాన్ని ఆర్జించుకుంటుంటావు ధనాన్ని ఖర్చు పెడతా ఇతరుల గురించి ఎప్పుడన్నా ఆలోచించిన చేయలేదు కాబట్టి నిన్ను వాళ్ళ నీ పొరుగును ప్రేమించలేదన్నట్టు అది గొప్ప జనం యొక్క గుణగణం ఎందుకంటే ఆ మొదటి రెండు గుంపులకు కూడా అదే గుణగణం ఉంటుందంట వాళ్ళ స్వార్థము ధనాపేక్షతో కూడిన వారు అన్నట్టు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నిస్వార్థతతో జీవించిన వాళ్ళు కాదు ఇది ఈ గుణగణం ఉన్న వాళ్ళందరూ గొప్ప జనమే కాబట్టి వాళ్ళందరూ మరణించక తప్పదు అన్నట్టు కాబట్టి ఈ లక్ష నలభై నువ్వు రావాలంటే మటుకు నువ్వు త్యాగపరితమైన జీవితం జీవించాలా అది నీ వల్ల కాకపోవచ్చేమో కానీ ప్రయాస పడితే ప్రభుకి సమస్తం సాధ్యం కాబట్టి నమ్ముట నీ వల్లనైతే సంపూర్ణంగా సమస్తం సాధ్యం కాబట్టి ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని నువ్వు త్వరగా ఇందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించు మన సేవా జీవితం దానికి సంబంధించింది గొప్ప జనాన్ని ఏ రీతిగా మొదటి ఆ రెండు గుంపుల నుంచి బయటికి తీసుకొని రావాల వారి సహవాసం బహు కష్టతరంగా ఉంటుంది అన్నట్టు వాంట్లో చిక్కబడ్డనాలంటే చెప్పాలంటే వారి గుంపుల చిక్కబడ్డారు వీళ్ళు ఆయన్ని గుంపులు కాబట్టి అందులో నుంచి నువ్వు బయటికి రావాలంటే మటుకు నీకు ఈ యొక్క వెలుగు ప్రకటించబడాలను వెలగాలను వెలుగుతలేవు నువ్వు దీపస్తంభం లాగానే ఉన్నావు కానీ నీ దీపం వెలిగపులే ఆరిపోయింది బుద్ధులేని కన్యకులకు సంబంధించిన వాక్యం అదే కదా మొదటి గుంపు వెలిగింది అది లక్ష నలభై నాలుగు సాదృశ్యం రెండవ గుంపు వచ్చి గొప్ప జనం సాదృశ్యం వాళ్ళు వెలగలే ఎందుకు మళ్ళీ దీపం ఉంది కదా దీపస్తంభం ఉంది వాళ్ళ దగ్గర ఆలీవ్ అంటే నూనె ఉంది కానీ వెలగలే ఎందుకు నూనె ఆరిపోయింది ఎందుకు ఆరిపోయింది పోయిన వరం నేను చూపించిన జెకరే గ్రంథం నాలుగో అధ్యాయంలో నుంచి ఎందుకంటే ఈ ఎంతమంది జ్ఞాపకం ఉంది ఎవరైనా జ్ఞాపకం చేయొచ్చు దాన్ని పోయిన వారం నేను చూపించిన ఆశ్చర్యంగా మొదటిదిగా ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము రెండవదిగా జకరే గ్రంథం నాలుగవ అధ్యాయము తర్వాత ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయం కరెక్ట్ కాబట్టి పాత కాలంలో ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము తర్వాత జకరియా గ్రంథము నాలుగవ అధ్యాయము తర్వాత ప్రటన గ్రంథము పదకొండవ అధ్యాయం కాబట్టి ఈ ఈ మూడు అధ్యాయాలు గొప్ప జనానికి సాదృశ్యం అన్నట్టు అంటే అన్ని అతికినట్లు ఉంటాయి అన్నట్టు ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయం దాంట్లోనే మనకు అది కనిపిస్తుంది అదే పోయిన వారము ఆ రెండింటినీ ధ్యానించిన సడన్లీ నా మైండ్కి తట్టలే నేను రాసుకున్నా ఎక్కడ ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఎందుకు ఈ యొక్క గొప్ప జనము శ్రమలుగుండా పోతారన్న విషయాన్ని ఈ ఒలివ చెట్లకు సంబంధించిన వాక్యం పదకొండవ అధ్యాయము పదహారవ వచనంలో చూడండి ఒకసారి ఎరిమే గ్రంథము పదకొండో అధ్యాయము పదహార వచనంలో అది మొదట్లో ఏ రీతిగా ఉందన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అది చక్కని ఫలములు గల పచ్చని ఒలివ చెట్టు అని యహోవ నీకు పేరు పెట్టను గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట కాబట్టి మనం చూసినాము సుడిగుండము ప్ర బూరల తీర్పులో సుడిగుండము ఇది గొప్ప సుడిగుండానికి సాదృశం అని అంటే ఈ యొక్క పచ్చని చెట్టు మీద ఉలివ చెట్టు మీద సుడిగుండం రాబోతుంది లేక తుఫాన్ రాబోతుంది దాని మంట కూడా ఉంది కదా కాబట్టి అగ్నితో దేవుడు దీన్ని శిక్షించబోతున్నాడు వీళ్ళంతా అగ్నిగుండ పోక తప్పదు ప్రభు మనకి అప్పుడు రెండు సంవత్సరంలో జ్ఞాపకం చేసిండు గొప్ప అగ్నిగుండ శ్రమ అంటే జక్రగ్రంథాలు కూడా చూసిన దాన్ని మనం పదకొండవ దేశంలోని రెండు గుంపులు తెగవేయబడి చెత్త మూడవ గుంపుని దేవుడు అగ్నిగుండ వెండిని శోధించినట్లు బంగారం పుటం వేసినట్లు వారిని బయటికి తీసుకొని అనేసి కాబట్టి ఇక్కడ ఉంది ఆ వాక్యం పదకొండవం అధ్యాయంలో చూస్తున్న విధానంగా ఈ పచ్చని ఒలివ చెట్ట ఒలివ చెట్టు దానికి గొప్ప దాని మీద గొప్ప తుఫాను దేవుడు తీసుకొని కాబట్టి సుడిగుండంలో ఇది చిక్కబడుతుంది అన్న దేవుడు మాట్లాడుతుంది మనకి అదే రీతిగా సో మనం ఇంతకుముందు ఏం చేస్తున్నామంటే హిర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయంలోని ఒక వాక్యాన్ని చేస్తున్నాం మతపరమైన క్రైస్తవ జీవితమును దేవుడు ఏ రీతిగా పోలుస్తున్నాడనేది పదవ పదహారవ వచనంలో అది చక్కని ఫలము పచ్చని వలివ చెట్టు అని యహోవ నీకు పేరు పెట్టను గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట దాని కొమ్మలు విరిగిపోచున్నవి అన్న విషయాన్ని కాబట్టి కొమ్మలు విరిగిపోవడం అనేది సెపరేషన్ కి సాదృశ్యం కొమ్మలు విరిచినప్పుడు సెపరేట్ అయినట్టు విడిపోయినట్లు అది మనం చూస్తాం రోమి రాష్ట్ర పత్రిక కూడా ఉంటుంది కొమ్మలకు సంబంధించిన ఆ యొక్క అన్న విషయాన్ని కాబట్టి ఎందుకు ఈ రీతిగా అయిందన్నప్పుడు మనం చూసినాము ఎందుకు వీటికి ఈ చెట్టుకి అటువంటి శిక్షని దేవుడు పెడుతున్నాడు అనేది ఎందుకనగా అదే పదిహేడో వచనంలో మనం చూస్తాం ఇస్రాయేల్ వంశంలో జూద వంశస్థులను బయలునకు దూపార్పణ వేసి అంటే విగ్రహానికి చేసి నాకు కోపం పుట్టించ చేత తమ తమంతట తామే చేసిన చెడుతనం అంతటిని బట్టి మిమ్మును నాటిన శైన్యం అధిపతిగా యహోవ మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు కాబట్టి తమంతట తాము చేసిన ఈ యొక్క చెడుతనం వలన దేవుడు వారికి కీడు చేస్తున్నట్టు ఆయన శిక్షిస్తుండే ఎందుకంటే ఆయన శిక్షించకపోతే వీళ్ళందరూ నశించిపోతారు నరకానికి వెళ్తారు కాబట్టి ఆ శిక్ష అను అమలు పరచబడ్డప్పుడు వారి హృదయాలు మారుతాయి అన్నట్టు వాళ్ళ పశ్చాత్తాపంతో దేవుని సరిధికి వస్తారని ఆ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ మూడు అధ్యాలు ధ్యానిస్తేనే కానీ మనకి ఈ ఇద్దరు సాక్షులకు సంబంధించిన వాక్యాలు ఎప్పటికీ అర్థం కావు తర్వాత ఇందాక వారం నేను చూపించినట్లు ఈ రెండు ఇద్దరు సాక్షులు మతపరమైన కైస్తవ జీవితానికి సాదృశ్యం ముఖ్యంగా మూడవ గుంపుకి ఎందుకంటే మొదటి రెండు గుంపులు సర్పంలో తేళ్ళు అన్న విషయాన్ని మనం మాట్లాడుతూ ఉన్నాం కానీ ఈ రెండు గుంపులు నుంచి వాటిని వారిని విడు బయటికి తీసుకొని రావాలంటే వారి మీదికి ఈ యొక్క ఈ యొక్క సుడిగుండం లేక మహాశ్రమ రాక తప్పదు వారి మీదికి అగ్ని రాక తప్పదన్నట్టు వారి కొమ్మలు విరిగిపోక తప్పదన్నట్టు విరిగిపోకపోతే వాళ్ళు సెపరేట్ కార్ అన్నట్టు ఆ పచ్చని చెట్టు అయిన ఒలివ ఉపమాన రీతిగా మతపరమైన క్రైస్తవ జీవితాన్ని సాధించం ఆ మొదటి రెండు గుంపుల నుంచి వీళ్ళు తెగవేయబడకపోతే వాళ్ళు శాశ్వతంగా నరకానికి పోతారు ఎందుకంటే మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతాయని మనకు మనకు చూపించింది చూడండి ఇవన్నీ పదకొండవ అధ్యాయానికే ఆశ్చర్యంగా ఉంది కదా ప్రకణ గ్రంథం పదకొండవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పదకొండవ అధ్యాయము ఇప్పుడు మనము రోమరాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయం చేస్తున్నాం అన్ని పదకొండులు పదకొండులు ఇవన్నీ ఆశ్చర్యంగా ఉంటాయి ఎందుకంటే ఇవి యాక్సిడెంటల్ గా ఏం కాదు ఇది తెలుగులో ఏమంటారంటే ఈ అదృచికంగా జరిగినాయి కావాలంటారు ఇవన్నీ కాన్షియస్గా దేవుడు పర్పస్ వెళ్ళి మన కొరకు వాటిని అరీతిగా కుదిర్చి పెట్టి అన్నట్టు పదకొండవ అధ్యాయాలు చూడండి ఇప్పుడు మర్చిపోకుండా రోగుల రాష్ట్ర పత్రిక అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని మనకి బహు జ్ఞాపనం చేస్తుంది అది మనం ధీర్యంగా చూసినాం ఈరోజు చూడమంటుంది మరోసారి రికార్డింగ్స్ చూసుకుంటే అవన్నీ క్లియర్గా అర్థమవుతాయి మనకి పదిహేడవ విషయంలో అయితే కొమ్మలలో కొన్ని విరిచి అడవి ఒలివ కొమ్మ వయ్యున్న నీవు వాటి మధ్యను అంటు కట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినలా ఆ కొమ్మల నీవు అతిశయించవా వేరు నిన్ను భరించు చిన్నది కానీ నీవు వేరుని భరించలేదు అందుకు నేను అంటు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు కాబట్టి ఇస్రాయల్ పదల గురించి మాట్లాడుతుంది ఇక్కడ ప్రకృతి సహజమైన ఇస్రాయల్ పదలను ఏ రీతిగా వాళ్ళు తెగవేయబడ్డరు అన్న విషయాన్ని ఎందుకంటే ప్రభు కృపని వాళ్ళు తృణీకరించారు ప్రభునే తృణీకరించరు కాబట్టి వాళ్ళు కట్ తెగవేయబడినారు విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు అయితే ఈ అడవి ఒలివ అన్నది కదా ఇక్కడ పదిహేడవచనంలో అడవి ఒలివ కొమ్మవైన నీవు అంటే అణువుల గురించి మాట్లాడుతుండ్రు రక్షింపబడ్డ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు రకరకాల దేశాల నుంచి గోత్రాల నుంచి మనుషుల నుంచి కొనబడ్డవారు వీళ్ళందరూ వీళ్ళు అడవి కొమ్మలు అడవి ఒలివలు వీళ్ళు అసలైన ఒలివలో అంటు కట్టబడ్డవారు ఏ స్పవే అసలైన ఒలివ చెట్టు కాబట్టి ఆయన ఆయన శరీరం కదా నాలుగు మతపరమైన గుంపులు శరీరానికి సాదృశ్యం కాబట్టి ఆయన శరీరంలో అంటు కట్టబడ్డ వీళ్ళందరూ ఆయన నుంచే సారం పిలుచుకుంటున్నారు కానీ కొన్ని కొన్ని నేను అనుకుంటే ఒక ట్వంటీ ఇయర్స్ క్రితము ఒక పబ్లిక్ మీటింగ్ లో నేను ఇది హైలైట్ చేశాను ఏంటంటే ప్రతి ఆయనలో అంటు మనకి ఈరోజు తెలుసు ఇవి మూడు నాలుగు కొమ్మలని కానీ రకరకాల మనుషులందరూ ఒకటే శరీరంలో అంటు కట్టబడ్డరు రక్షింపబడ్డ వాళ్ళందరూ ఆయన శరీరంలోని అవయవాల నుంచి మనం అంటాం ప్రబల బో తీసుకుంటప్పుడు ప్రభలలో పాల్పొందడం ఏంటంటే ఆయన శరీరంలో అంటు కట్టబడ్డ వారం అన్నట్టు అయితే ఆయనలో నుంచి సారం పిలుచుకొని ఆ మీటింగ్లో నేను హైలైట్ చేసిన ఏంటంటే ఒక చెట్టులో నువ్వు అంటు ఆ చెట్టు నుంచి నువ్వు సారం పిల్చుకుంటున్నావు దాని రసం పిల్చుకుంటున్నావు దాని నరిష్మెంట్ లేక దాని నుంచి ఆహారం పొందుకుంటున్నావు మరి దానికి ఉనగనాలు నీలో రావాలి కదా ఫలం వచ్చినప్పుడు నీ సొంత ఫలాలు ఎందుకు ఫలిస్తావు నీ ఫలం రావద్దు నీ ఫలం ఎట్లా ఉండాలంటే ఏ చెట్టు నుంచి నాటబడి అంటు ఆ రసం పీల్చుకున్నావో ఆ చెట్టు ఫలమే నువ్వు ఫలించాల కానీ నీ సొంత ఫలాలు కారు ద్రాక్షలు అంటాం దాన్ని అందుకే నువ్వు అసలైన పాలించకుండా కారు ద్రాక్షలను ఫలిస్తున్నావు దానికి తగిన శిక్ష రాక తప్పదు కదా అందుకు తెగవేయబడతావు నువ్వు ఆయన కట్టబడి ఏసు ప్రభు లాంటి గుణగణాలు ఆత్మఫలాల నీలో రాకపోతే నువ్వు తెగవేయబడతావు గొప్పజనం ఎందుకు తెగవేయబడతాయి అనేది ఇప్పుడు అదే రీతిగా మొదటి రెండు గుంపులు కూడా తెగవేయబడి అని జక్రీ గ్రంథాలు చాలా కాలం క్రిందప్పించి చూపిస్తా ఉన్నాను ఎందుకు తెగవేయబడి చచ్చినాయి అవి కూడా రసం పీల్చుకుంటున్నాయి ఏసు నామాన్ని వాడుకుంటున్నాయి ఆయననే ఆరాధిస్తున్నాయి ఆయన పాటలు కానీ ఆయన గుణగణాలు లేవు ఎందుకు ఆయనలు అంటు కట్టబడ్డప్పుడు ఆయన సారం పీల్చుకున్నప్పుడు ఆయన ఫలాలు నువ్వు ఫలించకోకుండా నీ సొంత గుర్తింపుల కొరకు సొంతంగా ఫలిస్తున్నావు అందుకు మీరు ఎవరో ఒకసారి తెగవేయబడినాక మీరు ఎవరో లేదు ప్రభావ నీ నామాన్ని ప్రవేశించిన అవును నన్ను ఆ సారం పీల్చుకున్నావు కానీ నువ్వు నామాన్ని ఎక్కడ ఉచ్చరించినావు ఈ నామాన్ని ఎక్కడ మరహింపరిచినా దానికి ఫలితం ఫలాలు ఎక్కడొచ్చినాయి నీలో ఒక్క ఫలం కూడా కనిపించలేకపోయింది కదా గుతచేతను వస్తున్నారు మతపరమైన జీవిత క్రైస్తవ జీవితం కాబట్టి వారందరూ తెగవేయబడతారు అన్న విషయాన్ని ఆ యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేస్తుంది కాబట్టి మరికొన్ని విషయాలు నేను కొంచెం ధీర్ఘంగా ఈరోజు మీకు చూపిస్తాను అయితే జక్రా గ్రంథంలో రోమి రాష్ట్రపత్రిగా పదకొండు పదిహేడులో చూస్తున్న విధానంగా ఏ రీతిగా అయితే ఇస్రాల్ పైలు ఆ చెట్టు నుంచి తెగవేయబడ్డారు ఆ చెట్టు ఏసు ప్రవృతి సాదృశ్యం అని మనం ఆడ అర్థం చేసుకుంటాం ఎందుకు తెగవేయబడతాయంటే ఏసు ప్రభులో జీవించలేరు తెగవేయబడక తప్పదన్నట్టు ప్రకృతి సహజంగా ఇస్రాయల్ దేశంలో పుట్టిన వాళ్ళందరూ ఏసు ప్రభుని తృణీకరించడం వలన తెగవేయబడ్డరు అదే రీతిగా వాళ్ళు శారీరకంగా ఉన్నందుకు తెగవేయబడ్డప్పుడు తృణీకరించినప్పుడు నువ్వు ఆత్మలో పుట్టి శారీరకంగా తయారైతే నువ్వు ఎట్లా ఉంటావు అంటాడు దళితులు రాసిన పత్రికలో ఒకసారి చూడండి దళితులు రాసిన పత్రిక ఈ బహు ప్రాముఖ్యమైన వాక్యం మన సేవా జీవితంలో ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను నేను దలిషియన్స్ ఎక్కి రాసిన పత్రిక మీద ఉంటుంది కదా కొరెంతీలు రాసిన పత్రిక తర్వాత గల్తలి రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో బహు ప్రాముఖ్యమైన ఈ అధ్యాయం పత్రిక దళితులు రాసిన పత్రిక అవివేకీలైన గలతీ అంటే వివేకం పోగొట్టుకుండా గలతీ రక్షణ పోలిన వాళ్ళందరికీ వివేకం ఉంటుంది వీళ్ళు వివేకాన్ని పోగొట్టుకున్నారు గలతీ ఎవడు భ్రమ పెట్టాను భ్రమ పెట్టడం అంటే మోస పెట్టడం మోసపరచడం మీరు ఎందుకు మోసపోయారు అంటున్నాడు ఏంది మోసం చూడండి సిలవు ఇవ్వబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కనులు ఎదుట ప్రదర్శింపబడలేబడిను కదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కూర్చున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన అంటే శారీరకమైన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినట వలన ఆత్మను పొందితిరా చాలా ఆశ్చర్యంగా ధర్మశాస్త్ర సంబంధ క్రియలు బలులు అర్పించడము శుద్ధీకరణ ఆచారం చేయడము ఆచారబద్ధమైన జీవితాలు అన్నట్టు పాత నిబంధన ఆచారాలు ఆచరలు అన్నీ చేయడం వల్ల మీరు ఆత్మను పొందుకున్నారా లేక విశ్వాసంతో దేవుని వాక్యాన్ని వినడం వలన ఆత్మాను పొందుతీరా తర్వాత మీరింత అవివేకులైతిరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలు ఇది క్రైస్తవ జీవితం ఈరోజు కూడా రక్షింపబడ్డ వాళ్ళందరూ ఆత్మల రక్షణ పొంది కొంతకాలానికి సంపూర్ణంగా శరీరకంగా తయారవుతున్నారు ఉల్టా అన్నట్టు ఇసల్పదులు ఆత్మలో పుట్టి శారీరకంగా తయారైనారు ఎందుకంటే సీనాయ పర్వతం దగ్గర వాళ్ళు వాగ్దానం చేసినారు దేవుడితో మీ యొక్క ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తామని పాటించి చెగ్దానం చేసిన ఒక నెక్స్ట్ మూమెంటే వాళ్ళు పాపం చేశారు బంగారు దూడం చేసుకొని అందుకు ఆ వాగ్దానం తగినట్లు వాళ్ళ మీదికి శిక్ష వచ్చింది చంపేస్తా అన్నాడు దేవుడు చంపేస్తా అంటే మోచే వద్దు చంపద్దు ప్రభా అన్నాడు సరే నీ మాట ప్రకారంగా వాళ్ళకి నేను జీవితాంతము వారికి నేను భారంగా ఉంటాను ఏంటో భారం వాడు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆచారాలు చేయక తప్పదు ఏ రోజైతే వాడు అవి చేయడో వాడు చేస్తాడు వాడు ఎప్పుడో చావాల్సింది బంగారు దుడని పూజించిన రోజే కానీ నువ్వు అడ్డుకు కాబట్టి వాళ్ళకి నేను ఇదే నియమం ఇస్తున్నాను కాబట్టి వాళ్ళు ఈరోజుకి కూడా ఆచారబద్ధమైన జీవితంలోనే బానిసలాగా ఉండరు స్వాతంత్రం ఇస్తే బానిసలాగా అయితే వాళ్ళు ఆత్మలో పుట్టి అంటే వాగ్దానంలో పుట్టి పస్కా పండుగ ఆచరించి ఫస్కా పశు వాళ్ళ కొరకు వధింపబడింది బలి అర్పింపబడింది అది ఆత్మీయ జీవితం కానీ సీనాయ పర్వతం దగ్గరికి వచ్చినాక వాళ్ళు శరీరకంగా తయారైనారు అందుకు బానిసల్లాగా ఉండి పేరు కానీ మీరు బానిసల్లాగా ఉండి రక్షింపబడి ఆత్మలోకి తయారైనాక మళ్ళా ఉల్టా బానిసల్లాగా ఎందుకు పోతున్నారు క్రైస్తవులు అట్లా తయారవుతారు ఎండ్ టైమ్స్ లో ఈరోజు మనం ఉంటుంది అదే ఎండ్ టైమ్స్ కాబట్టి ప్రతి క్రైస్తవుడు శరీరకంగానే తయారవుతున్నాడు అన్నట్టు ఈ సత్యాలు గ్రహించడం కష్టం ఎందుకంటే చెప్పేవాళ్ళు లేరు చూసేవాళ్ళు అసలే లేరు వినేవాళ్ళు అసలే లేరు అసలు ఇంకో పాయింట్ ఏంటంటే చెప్పేవాడు ఉంటేనే కదా వినేవాడు వినేవాళ్ళు ఉంటారు నేను వినాలని ఆశపడుతున్నా కానీ చెప్పలేదు ఇంతకాలం చాలా బ్రదర్ నువ్వు చెప్పేది ఏదో ఏదో ఎప్పుడు విననట్టే ఉంటుంది ఇది ఉంది ముఖ్యమైనది కానీ ఏందో అర్థం కావట్లేదు పాస్టర్సే అంటారు బ్రదర్ నువ్వు చెప్తున్నావు అన్నీ కరెక్టే అనిపిస్తున్నాయి కానీ అది ఏదో అర్థం కావట్లేదు మాకు అంటే మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఆత్మీయ స్థితి ఎక్కడుంది ఎందుకో గ్రహించలేకపోతున్నారా ఒకవేళ యుగ దేవత గుడ్డితనం కనిపించిందా వాళ్ళకు కూడా విశాల పాలకు కనిపించిందని మనం చూస్తాం పదకొండో అధ్యాయంలో క్రైస్తవులకు ఏ రీతిగా గుడ్డితనం ఎందుకు ఇవి చూడలేకపోతున్నారు ఈ వాక్యాలు ఆచారబద్ధమైన జీవితాలు పండుగలు నియామక దినములు యానివర్సరీస్ ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ న్యూ ఇయర్ డేస్ ఇవన్నీ సెలబ్రేట్ చేస్తారని అక్కడ ఉంది చూడండి అక్కడ మూడవ శం మీరు ఎంత అవివేకులు అవుతారా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలు అవుతారా అంటే పర్ఫెక్ట్ అవుతారా శారీరకంగా ఐదవ ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల లేక విశ్వాసంతో వినడం వలన చేర్చున్నాడా కాబట్టి మీ నీతి ఏమైంది అబ్రాహ్మ దేవునమ్మను అది అతనికి నీతిగా ఎంచబడిన కాబట్టి విశ్వాస సంబంధలే అబ్రహాము కుమారులు శారీరకంగా పుట్టినోళ్ళు కాదంటుంది వాక్యం రక్షింపబడి ఆత్మలో బలపడిన వాళ్ళే ఆత్మలో జీవిస్తున్న వాళ్ళే అబ్రాహ్మ సంతానం నాలుగవ అధ్యాయంలో ఇది ఎంత మూడవ అధ్యాయం నాలుగవ అధ్యాయం ఎంత మీరు ఆత్మలో పుట్టి ఎందుకు శారీరకంగా తయారైనరు అని దేవ పౌలు వాళ్ళ గురించి బహు బాధపడతా ఉన్నాడు బాధపడుతూ చివరికి నాలుగవ అధ్యాయంకి వచ్చేప్పటికీ ఏ రీతిగా వీళ్ళు ఇంకా సంపూర్ణంగా శారీరకంగా మారినరు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు తొమ్మిదవ వచ్చంలో మీరు ఒకప్పుడు దేవుని ఎరగని ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నవారు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లున్నారు తొమ్మిదవ వర్షం ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన మరి విశేషంగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి చూడండి అంటే బలహీనమైనవి అసలు దాన్ని ఎవరు యెక్కించడంన్నట్టు దాని నిష్ప్రయోజనమైనవి దేనికి పానికి రానివి ఆయన మూలపాఠముల తట్టు మళ్ళా తిరగనేలా మూలపాఠములంటే పాతవి రక్షింపబడక ముందు నువ్వు చేసిన పనులు అన్నట్టు అవన్నీ మునువ మునుపట్టి వలె వాటికి దాసుల ఉండగొరనేలా ఇది అన్నట్టు గొప్ప జనము బలహీనత అంటే కాంద్రిగేషన్ అంటాం గొప్ప అంటే కాంద్రిగేషన్ అంటాం ఇంగ్లీష్ లో లేక సంఘస్తులు లేక క్రింద వాళ్ళు సేవకులు పైన ఉంటారు కదా ఎప్పుడు వాళ్ళు కులిపీట మీద నిలబడతారు వాళ్ళు క్రింద కూర్చుండే వాళ్ళని కాంగ్రిగేషన్ అంటారు ఇంగ్లీష్ లో అయితే మునుపట్టి వాళ్ళే మరలా వాటికి దాసులో ఎండగొండేలానే ముందట రక్షిపబడక ముందు మీరు వాటికి బానిసలు మళ్ళీ రక్షిపబడినాక వాటికి బానిసలు మీరు అవి ఏందో చూడండి మీరు బానిసలైన దేనికి మీరు దేనికి స్లేవ్స్గా అయినారు పద వచనంలో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సమాచమును ఆచరించుతున్నారు వీటికి మీరు బానిసలు దినములను ఆచరిస్తున్నారు ఈరోజు ప్రతి దినాన్ని ఆచరిస్తారు ప్రతి దినాన్ని ఆచరిస్తున్నారు యానివర్సరీస్ అంటాం ఇంగ్లీష్లో వాటిని బర్త్డేస్ మ్యారేజ్ డేస్ హ్యాపీ మదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ ఫాస్టర్స్ డే వరల్డ్స్ ఎయిడ్స్ డే తెలుసా మీకు ఎవరికన్నా అట్లనే వరల్డ్స్ డయాబెటిక్ డే ఉంది అట్లా చేసి వ్యాలంటైన్స్ డే రకరకాల డేస్ సెలబ్రేట్ చేస్తుంది క్రైస్తవులు కాకుండా ఎవరు చెప్పండి గలతీ లాగా తయారైపోయారు అవివేకులు లాగా తయారైపోయారు బర్త్ డేస్ ముఖ్యంగా మొన్నవరో ఫోన్ చేశారు బ్రదర్ నేను ఎగ్జాక్ట్లీ బ్యాప్టిజం తీసుకోండి వన్ ఇయర్ అయింది బ్రదర్ ప్రేయర్ పెట్టుకుంటున్నామంటే మంచిదే కదా సార్ మీరు రండి బ్రదర్ ఉన్నారు నేను ఆ టైంలో ఉంటలేను లేదు సిటీలో చెప్పను ఆ టైంలో నేను అక్కడెక్కడుగు పోతున్నాను ఆదిలాబాద్ మీ అంతటి మీరే చేసుకోండి ఇస్తారు దేవునికి వదనాలు చెప్పి పండుగలు అవసరం లేదు మనకి ఇవి ఆత్మీయమైనవి శారీరకంగా చేసుకుంటే లేదు వాళ్ళు ఇంకా పసిపిల్లలాగానే ఉన్నారు అంటే శారీరకంగానే ఉన్నారు కాబట్టి వాళ్ళు వాడి మీరికి సూర్యగంధం రాక తప్పదన్నట్టు మాసములను అంటే మంత్లీ సైకిల్స్ అంటారు దిటిని అమావాస్యాలు ఆ రోజేదో పండుగలు తీస్తూ ఉంటారు ఉత్సవ కాలంలో అంటే ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ అన్ని ఫెస్టివల్స్ తర్వాత సంవత్సరములు అంటే ఇయర్స్ న్యూ ఇయర్స్ అంట వీటన్నిటిని చేస్తుంది ఇది దేవు దేవుని దృష్టిలో బలహీన వంట మరియు నిష్ప్రయోజనమైన వంట వాటి తట్టిని దిగుతున్నారంటున్నారు ఇది అన్నట్టు గొప్ప జనం యొక్క బలహీనత మనం మటుకు వాటి నుంచి ఎప్పుడప్పుడు అడిగికొచ్చాం మీ నైంటీ టూ ఎందుకంటే పసిపిల్లలాగా ఉన్న ఎంత చెప్పినా అర్థం కాదన్నట్టు ఇంకా పాలు తాగే స్థితులనే ఉంటారు కానీ మరి పసిపిల్లలు కదా మళ్ళీ వాడు ఎట్లా అంటే వాడికి ఎవరు నేర్పాలను సమర్థిస్తున్నవా చిన్నప్పటి నుంచి వానికి ఎట్లా తెలవాలి ఇవన్నీ చెప్తాం దేవునికి కృతజ్ఞతలు చెప్తాం కానీ సెలబ్రేషన్స్ ఏం దాని మీద అన్ని చేసుకుంటారు కదా అవన్నీ నేను అంత డీటెయిల్గా ఇప్పుడు మీకు చూపించాను కానీ బైబిల్ చూపిస్తే నేను ఆన్యువలే బర్త్డేస్ చేసుకున్నట్లు ఒక్క దేవుని బిడ్డ కూడా బర్త్డేస్ తీసుకున్నట్లు ఒక్క వాటిని కూడా నేను ఇంతవరకు చూడలేకపోయినా లైఫ్లో అనేలే అంటే రక్షణ పొందని వారే భాగ్యత చేసుకున్నట్టు నేను చూపించిన వాక్యాలు ఎన్నో ఒకటి కాదు రెండు కాక కాబట్టి రెండు రాష్ట్రపత్రిక పదకొండో అధ్యాయంలో మనకు చూపించిన దేవుడు వాళ్ళు ఏ రైతే అయితే తెగవైబడ్డారన్నట్టు శారీరకంగా నువ్వు ఏసే ప్రభులో ఉండలేవు తెగవేయబడక తప్పదు ఇస్రాల్ ప్రజలు ఫిజికల్గా ఉండి ఆయన నుంచి ఎరిగిపోయినారు అన్నట్టు అదే రీతిగా నిర్మయలు ఇందాక చూపించినట్లు నువ్వు కూడా తెగవేయబడబోతున్నావు గొప్ప జనాలు అందరూ తెగవబడబోతున్నారు ఈ ఎప్పుడు ప్రభు కొరకు సాక్షులుగా ఉండగలుగుతారన్న విషయమే మనం బహు కష్టంగా వీటిని అర్థం చేసుకుని ప్రయత్నిస్తున్నాం వారం నేను జక్ర గ్రంథము నాలుగవ అధ్యాయంలోని కొన్ని విషయాలు మీకు చూపించిన ఈ నాలుగవ అధ్యాయము మొదటి పద్నాలుగు వర్షాలలో ఆ యొక్క సంబంధించిన విషయాలు ఈ రెండు ఒలివ చెట్లు ప్రకటన గంధనలో చూసినట్లు దేనికి సంబంధించినవి వేటికి సంబంధించిన వాటి గుణగణాలు ఎట్లా ఉన్నాయి ఆ రెండు ఇద్దరు ఒలివ చెట్లు ఏ రీతి గుణరన్న విషయం అవి కొంచెం క్లుప్తంగా నేను చూపించేసి మరి కొంత దీర్ఘంగా మనం లోపలికి వెళ్ళిపోతాం వాక్యంలోనికి మొదటి నాలుగు వర్షాలలో దాన్ని చూసినాం మనము నిద్రపోతున్న జకర్ అని లేపినట్లు మొదటి వర్షాలు చూస్తున్నాము దాని తర్వాత దూత ఈ జక్రియతో మాట్లాడుతుంది ప్రవక్తతోని నీకు ఏమి కనబడుచు గానీ అడగగా నేను సువర్ణమయమైన దీపస్తంభము దాని మీద ఒక పమిదయును దీపస్తంభం నాకు దీపములను దీపం ఏడేసి గొట్టములను కనబడుచున్నది అంటుంది అయితే ఈ దీపస్తంభము ఒకటే అన్న విషయాన్ని జ్ఞాపందిస్తున్నాడు కాబట్టి ఒక్కటే దీపస్తంభం కానీ దానికి ఏడు గొట్టములుమై ఇవన్నీ బంగారం చేయబడింది అన్న విషయాన్ని మనము నిర్గమకాండంలో చూసినాము అయితే పోయిన వరం అద్దా నిధి అనేది నేను చూపించిన మీకు అయితే ఇది చేయబడ్డ విధానం ఎట్లుందంటే ఆ కంసలి వాడు ఈ దీపస్తంభాన్ని ఎట్లా చేస్తుందంటే బంగారం ఒకటే పీస్ అన్నట్టు ఒకటే భాగం ఎక్కడ గ్యాప్స్ లేవు ఎక్కడ జాయింట్స్ లేవు అన్నట్టు ఉదాహరణకి ఏడు గొట్టములు ఆ దీపస్తంభానికి ఆ ఏడు గొట్టంలో కంటిన్యూస్గా చేయాల్సిందే మరి అది కంసలివాడికి ఉన్న ఎంత స్పెషల్ స్కిల్ అంటామో అది మనకు తెలియదు కానీ సాధారణంగా ముక్కలు అటాచ్ చేస్తారు ఒక గొట్టము ఇంకొక గొట్టం అట్లా ఏడు గొట్టాలు ఒక మెయిన్ దానికి అటాచ్ చేస్తారు అట్లా చేయొద్దంటాడు దేవుడు మోసకి నిర్గమ్మకాండాల మనం చూస్తాం దాన్ని మరి అట్లా చేయకుండా ఎట్లా చేయాలా అది నిర్గమ్మకాండం ఇరవై ఐదు మీరు తర్వాత చూస్తూ తెలుస్తూ ఎవరైనా చూపించే మీకోటిని వాటిని ఒకటే పని నకిషి పని అంటాను దాన్ని ఒకటే పని అంటే ఆ కరగబెట్టినప్పుడు పైపు ఏడు పైపులు ఆ కరిగిన దాంట్లకెలా రావాలా కానీ జాయింట్స్ లాగా అతకవడానికి వీల్లేదు కాబట్టి ఇవి ఏడు పోయిన వరని నేను ఏడు దీపస్తంభములు ఏడు సంఘములకు సాదృశ్యం ఏ దేవుని ఏడు ఆత్మలు దేవుని ఏడు కన్నులు అని కూడా నేను చూపించిన మీకు నేను కాబట్టి ఇవన్నీ సంఘానికి సాదృశ్యం అని కూడా మనం అర్థం చేసుకుందాం తర్వాత ఈ ఏడు దేనికి సంబంధించింది అని ఎరుమకి అనుమానం జకరీ అడుగుతున్నాడు దూతతని దాని తర్వాత చూసినాం ఏడేసి గొట్టం కనబడుచినవి మరియు రెండు ఒలివ చెట్లు దీపస్తంభం నాకు కుడి ప్రకరణ ఒకటి ఎడం ప్రకారం ఒకటి కనబడుచున్నావని చెప్పి నాయలని వాడ ఇదేమిటి అని నేను అని నాతో మాట్లాడుచిన దూతను అడుగుతుంది నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నేను అడగగా నేను నెలనప్పుడు నాకు తెలియదంతి అప్పుడతడు క్రైస్తవ జీవితంలో కూడా మనం ఇది రెండు వేల పదిహేనవ సంవత్సరం చూపించిన కూడా క్రైస్తవ జీవితంలో ఇతనే ప్రశ్న కనీసం ఆయన ప్రవక్త అయ్యింది కూడా గ్రహించలేకపోతున్నాడు మళ్ళీ మతపరమైన జీవితంలో ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఇవి నాకేందో ఇవి అర్థం లాట్లేదు అంటున్నాడు దర్శనం చూస్తున్నాడు కానీ జగ్గర్గా ఈరోజు మన సేవా జీవితంలో కూడా కదా ఎంతోమంది వీటన్నిటినీ చూస్తున్నారు కానీ క్రైస్తవులు ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఏదో ఆచారబద్ధంగా చదివేసి వెళ్ళిపోతున్నారు ఇవన్నీ చిహ్నా పరాలు లేక సింబాలిక్స్ అంటాం మెటఫోర్స్ అంటాం ఇంగ్లీష్లో చిహ్న పరంగా చెప్పబడ్డే ఇవన్నీ ఆయన ఆయన లాంగ్వేజ్ అట్లుంటుంది ఆయన భాష మన ప్రభు యొక్క భాష ఆ రీతిగా ఉంటుంది అన్నట్టు ఆయన వాక్యాలు నేర్చుకోవాలంటే ఆయన భాష నేర్చుకోవాలి మనం లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ అంటాం కాబట్టి నీకు తెలియదా అన్నప్పుడు నన్ను అడగగా నేను నా ఇలా నాకు తెలియదంటుంది అప్పుడు నాతో ఇట్లా నేను ఈ ఈ రెండు లేక ఈ రెండు ఒలివ చెట్లు ఏడు దీప స్తంభములకు కుడికొకటి ఎడమకొకటి మేము నెక్కి చూస్తున్నాం ఒక ఒలివ చెట్టు కొమ్మ నుంచి ఒక దీప స్తంభం నుంచి ఇంకొక ఒలివ చెట్టు రైట్ సైడ్ ఉన్న ఒలివ చెట్టు కొమ్మ నుంచి రెండు ఈ దీపస్తంభంలోకి నూనె సరఫరా చేస్తున్నాయని నేను చూపించిన పోయిన వరం ఆ రీతిగా ఈ ఒలివ చెట్లు రెండు ఉపమాన రీతిగా ఆ ఏడు సంఘాలకు తమ నూనెని దారబోసినట్లు మనం చూస్తున్నాం దారబోసి చివరికి నూనె అంతా అయిపోయినట్లు మనం చూస్తున్న పోయిన వరం అయితే ఇవి ఏందని నీకు తెలియదా అంటే అప్పుడు దూత మాట్లాడుతున్నాడు నా పిత నేను జదుబాబులు నాకు ప్రత్యక్ష మధు యహోవాకు ఇదే ఆ దర్శనం ఏంది దూత చెప్తున్న మాట ఏంది అని అయితే ఒకటి అర్థం చేసుకుంటే చాలు ఇది ఏంది ఈ దర్శనం ఏంది అంటే శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యంగా అధిపతిగా యహోవ సెలవు ఇది కూడా ఖచ్చితంగా అర్థం కాకపోయింది వచ్చి సైలెంట్గా ఉన్నాడు అక్కడ తర్వాత గొప్ప పర్వతమా జరి బాబులను నీవు ఏ మాత్రపు దానము నీవు చదన భూమి వగుడుగు కృప కలుగునుగాక కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పై తీసుకొని పెట్టించును కాబట్టి ఆరు ఏడు వచనాలలో మనం ఏం ఆరు ఆరు అంటే ఆరు ఏడు వచనాలలో మనం చూస్తున్నాం ఈ యొక్క దర్శనం సంబంధించిన ఆత్మీయమైన సత్యామి లేదనేది కాబట్టి ఇది ఏం చెప్తుందంటే ఈ యొక్క రెండు లీవ చెట్లు వాటి నూనె అంత దారబోస్తున్నాయి సంఘానికి దాని అందులో నూనె లేకుండా ఎండిపోతున్నాయి అన్న విషయాన్ని ఆ విషయానికి మనం చూస్తున్నాం అయితే ఇక్కడ విషయాన్ని ఏం మాట్లాడుతుందంటే దూత చెప్తున్న విషయం ఏంటంటే శక్తి చేతనైనను బాలుతోనైనను కాదు కాబట్టి శక్తితోనూ మరియు బలంతోనూ దేవుడు ఎటువంటి కార్యాలు ఇక్కడ చెయ్యడు కానీ తన ఆత్మ ద్వారా చేస్తారన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు అవి మనం చాలా సమాచారం నుంచి చూస్తా ఉన్న మీ విషయాలు శక్తి బలము దేనికి సంబంధించింది అనేది నాట్ బై మైట్ అండ్ పవర్ ఇంగ్లీష్ లో కాబట్టి ఇవి రెండు గ్రూప్స్ మైట్ అండ్ పవర్ చాలా మంది ఈరోజు మతపరమైన కార్యక్రమంలో మైట్ అండ్ పవర్తోనే సాధిస్తాం అనుకుంటున్నారు బిల్డింగ్ కట్టాల బ్రదర్ చర్చి కట్టాల బ్రదర్ ఇజ్జేల బ్రదర్ అజ్జయల బ్రదర్ అవన్నీ మీషేధికమైన ఆలోచనలు ఆయన ఆత్మ ద్వారా చేయాలన్న విషయమే మన ప్రభుకుడు జ్ఞాపకం చేస్తుంది అదేంటంటే ఈ మతపరమైన గుంపులు శక్తి చేత బలం చేత సాధించిన ప్రయత్నిస్తున్నాయి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ కానీ నా ఆత్మ ద్వారనే సమస్తాన్ని నేను చేస్తానని చెప్తున్నాడు దేవుడు అదే రీతిగా తర్వాత జరుబాబులు ద్వారా అది జరుగుతుంది అంటుండే ఏమంటుండంటే జరుబాబులతో మాట్లాడుతున్న మాట అన్నట్టు అది ఏంటంటే శక్తితోనూ బలము శక్తి చేతనూ బలం చేతనూ కాక నా ఆత్మచేతనే ఇవన్నీ జరుగుతాయి అంటున్నాడు కాబట్టి దాని అర్థం ఏంటంటే సర్పములు సైడ్లు శక్తి బలం మొదటి రెండు గుంపులు అవి క్రైస్తవ గుంపులు వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఏమి జరగదు కానీ గొప్పజనం రక్షింపబడాలంటే ఆయన ఆత్మకార్యం జరగాల్సిందే ఈ గొప్ప ఇద్దరు సాక్షులు ఉపమాన రీతిగా గొప్ప జనానికి సాదృశ్యం కాబట్టి వీళ్ళందరూ తిరిగి రక్షణలకు రావాలంటే కేవలం దేవుని యొక్క ఆత్మ వాళ్ళ మీదికి వస్తేనే కాదు అందుకే వాళ్ళందరూ చనిపోయినక మనం చూసినాం ప్రట గ్రంథం పదకొండు వాళ్ళందరూ చనిపోతారు ఇద్దరు సాక్షులు ఆ యొక్క ఘట వారి మీద విజయం పొందిందంటే సైతానికి వారి మీద అధికారం ఇచ్చాడు ఆరవ బూరలో సైతాన్ మీద సైతానికి వాళ్ళ మీద గొప్ప జనం మీద అధికారం ఇచ్చాడు అది నేను పన్నెండవ అధ్యాయం ఆరంభమైనప్పుడు నేను మీకు చూపిస్తాను మరి డీటెయిల్డ్గా ఇంకా మనం పదకొండవ అధ్యాయంలోనే ఉన్నాం కాబట్టి పన్నెండవ అధ్యాయంలో దేవుడు సైతానికి అధికారం ఇచ్చిండు మతపేదమైన జీవితం మీద ఎందుకంటే వీళ్ళు ఎంత చెప్పినను ఇందాక దళితిలోసిన పత్రికలు చూపిస్తున్నట్లు శరీరంగానే జీవిస్తున్నారు కాబట్టి వారి శరీరాలు నశించిపోయి వారి ఆత్మలు కాపాడబడాలంటే ఆరవ బూర పోక తప్పదు అందరు మత సాక్షులు అవుతారని అందరు మరణిస్తారు ఇద్దరు సాక్షులు అందరు గొప్ప జనం అంతా మరణిస్తారన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ వాక్యం నుంచి తర్వాత ఇక్కడ బహు విశేషమైన సత్యాలు దేవుడు మనకు అక్కడ చూపిస్తుంది మొదటిది శక్తి చేత బలం చేత అంటే సర్పంలో తేళ్ళు ఏం చేయలేవు వాటి వల్ల ఏమి జరగదు కానీ కేవలం దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఎందుకంటే సర్పంలో తేళ్ళు కూడా దేవుని చేతిలోని పని సాధనకం సాధకములుగా వాడబడుతున్నాయని నేను మీరు చూపించింది సార్లు ఎంతమంది జ్ఞాపకం అని చెప్పండి ఒకసారి చూడండి కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కీర్తన గ్రంథము నూట నలభై అధ్యాయం కీర్తన గ్రంథము సాంస్ అంటారు ఇంగ్లీష్లో కీర్త కీర్తన గ్రంథము నలభై అధ్యాయం వన్ అందులో ఎనిమిదవ వచనంలో చూస్తున్నాం చూడండి ఇది ఒక పాట పాడుతూ మన హెబ్రోయిన్ చర్చ్ వాళ్ళు కానీ తెలియక పాడతా ఉంటారు వాళ్ళు కానీ ఈరోజు మనకు తెలిసింది ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న వాక్యం ఇది అగ్ని వడగండ్లార హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫాను ఇందాక చూసినాం తుఫాన్ ఇర్మయా గ్రంథం పదకొండో అధ్యాయంలో దేవుని తుఫాన్ అది దేవుని తుఫాను అగ్ని రూపకంగా ఒలివ పచ్చని ఒలివ చెట్ల మీద పడి దాని కొమలను విరిచివేసిందని ఇందాక చూసిన వాక్యం పతపరేమైనా క్రైస్తావు అంతా మరణిస్తుంది అన్న విషయాన్ని మనం అక్కడ చూసినాం అయితే ఈ తుఫాను ఏంది అంటే ఇక్కడ తన తీయట ఉంది ఎనిమిదో అగ్ని వడగండ్లు దాని తర్వాత హిమము ఆవిధి అంటే ఒకటేమో చల్లది ఒకటి వెచ్చది ఒకటి చల్లగా ఉంది ఒకటి వెచ్చది ఒకటి వేడి ఒకటి చల్లది అగ్ని అంటే వేడిది వడగండ్లు అంటే అవి ఆయిస్ కదా ఆయిస్ ఐస్ అంటాం కదా వాటిని ఐస్ గడ్డలు అంటాం వాటిని మన తెలంగాణ భాషలో అవి పడతామంటాయి వర్ష వర్ష వర్షం రాకముందు కొన్నిసార్లు పెద్ద పెద్దవి పడుతుంటాయి కొన్నిసార్లు అక్కడి నుంచి క్రిందికి వచ్చపడి తరిగిపోయి చిన్నగా పడుతూ ఉంటాయి రాళ్ళు కొన్ని చాలా పెద్ద కొన్ని తలలు ఉంటాయి పడ్డప్పుడు వాటి వల్ల మరణిస్తారు కూడా మనుషులు అయితే అగ్ని వడగండ్లు మరియు హిమము ఆవిరి హిమము అంటే కూడా ఐసే కదా మంచు ఆవిరి అంటే వేడి ఈ రెండు ఆయన ఆగ్యం నెరవేరుస్తున్నాయంట ఎట్లా తుఫాను లాగా కాబట్టి ఇందాక చూసినట్టు తుఫాను సుడిగుండం లేకపోతే తుఫాను సుడిగుండం అన్నీ ఒకటి రీతిగా పోల్చబడతాయి శ్రమ దేవుని ఉగ్రత దేవుని యొక్క శిక్ష ఎట్లా ఉంటుందంటే తుఫాన్ లాగా పడుతుంది మీద అయితే ఆ తుఫాన్ ఉన్నది ఎవరు అంటే అగ్ని వడగండ్లు అగ్ని వడగండ్లు అంటే అగ్ని అంటే తేళ్లు వడగండ్లు అంటే సర్పములు హిమము సర్పములు ఆవిరి అంటే తేళ్లు అవి రోల్స్ రివర్స్ అవుతా ఉంటాయి బైబుల్ అంతా పాత నిబంధన కాలం మొదలుకొని కొత్త నిబంధన ముగింపు దశ వరకు అన్ని మనం ఏం చేస్తామంటే రోల్స్ రివర్స్ అవుతా ఉంటాయి వారు మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు రోల్స్ రివర్స్ అంటాం రోల్ రివర్సల్స్ ఇవి నెరవేర్తనే ఉంటాయన్నట్టు కాబట్టి శక్తి చేతనైనను బలముతోనైనను కాదు కానీ నా ఆత్మధారణే సాధిస్తానట్టు దేవుడు అంటే ఏంటంటే దేవుని మందరం ఎట్లా స్థిరపరచబడబోతుంది అనేదే ఆ యొక్క దర్శనం యొక్క భావం అన్నట్టు ఇందక చేసిన వాక్యం ప్రకారంగా జక్రగ్రంథము నాలుగవ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఏ రీతిగా అనేది చూడండి మరోసారి అప్పుడు అతను నాతో ఎట్లా నేను జరుబాబెల ఇదే శక్తి చేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మ చేతనే ఇవి జరుగునని సైన్యలకు అధిపతిగా యహోవ ఏందవి అన్నప్పుడు ఆ దర్శనంలో గురించి మాట్లాడతాడు గొప్ప పర్వతమ జరుబాబులను అడ్డగించటకు నువ్వు ఏమాత్రపు దానవు అంటే శక్తి చేత బలము చేత జరుబాబుల్ని అడ్డగించడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నించరు ఇది మనం ఎక్కడ చూస్తామంటే నిహమ్య కాలంలో చూస్తాము ఎజ ఎజరా చూస్తాం నిహమ్య కాలంలో వాళ్ళు అహెష్రోషు రాజు నుంచి కోరిస రాజాహెష్రోషు రాజ గుర్తుకొసలేదు నాకు అక్కడ ఆజ్ఞ పొంది తిరిగి వచ్చి ఎరుషులేము గోడలు కట్టడానికి దేవుని మందిరాన్ని మరమ్మతు చేయడానికి వాళ్ళు వచ్చారు తిరిగి అయితే ఆ దేవుని మందిరము కూలిపోయి శిథిల స్థితిలో ఉన్నప్పుడు జరుబాబేలు దాని పునాది రాయిని వేస్తాడు పునాది రాళ్ళని ఆయన పరుస్తా అన్నట్టు అంటే మందిరానికి పునాది వేసేవాడు జరుబాబేలు అంటే ఏసుప్రవికి సాదృశ్యం అన్న విషానకు జ్ఞాపం చేస్తాడు నుంచి రావాలా జరు బాబేల్ అంటే పని ఎవరైనా నేను చూపించిన జెరు బాబేల్ అంటే జేమ్షాంగ్ నంబర్స్ లో బబులోను బాబేల్ అంటే బబులోను బబులోన్లో కుట్టిన అని అర్థం జరు బాబేల్ అంటే అంటే బబులోన్ల నుంచి బబులోన్లో కుట్టి అక్కడి నుంచి బయటికి వచ్చిన అని అర్థం కాబట్టి మతపరమైన జీవితము బబులోన్కి సాదృశ్యం అందులో నుంచి బయటికి వచ్చేవాడు జరు బాబేల్ అన్నట్టు కాబట్టి ఏసు పదకి సాదృశ్యంగా ఉన్న ఈయన ఎరు బాబేలు మందిరాని యొక్క పునాదులు వేసిన ఫౌండేషన్ స్టోన్ అంటాం కదా దాన్ని కాబట్టి పునాది రాయిని వేసిన వాడు జరు అతను రాయి ఆరంభించిండు ఆ మందిరాన్ని కట్టనీయకుండా ఎంతగానో అటగించిన శక్తి బలములు సర్పములు తేళ్ళు అవి అవకాశం ఉంటుంది నిహమ్యా గ్రంథం దీర్ఘంగా ధ్యానిస్తాం ఒకరోజు ఆ యొక్క సన్ బలత్ అనేవాడు వీళ్ళందరూ నిహమ్యా తీళ్ళందరికీ అడ్డంగా ఉన్నట్టు వాళ్ళు మందిరం కట్టనీయకుండా దేవుని మందిరం కడితే ఆరాధన ఆరంభమవుతుంది సైతానికి ఇష్టం లేదు కాబట్టి మందిరాన్ని కట్టనీయకుండా ఎంతగానో ప్రయత్నించిన వాళ్ళు ఆటంకపరచ కానీ ఈ యొక్క గొప్ప పర్వతము అంటే శక్తికి బలానికి సాదృశమైనది ఇది గొప్ప పర్వతం ఈ గొప్ప పర్వతము నేరుంబాబేలు మందిరానికి పునాది వేస్తుంటే అటగించిన అంట నువ్వు ఎంత మాత్రం నువ్వు అటగించడానికి వీల్లేదు ఈ గొప్ప పర్వతాన్ని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు చదును భూమిగా మారుస్తా అంటాడు అంటే మొదటి రెండు గుంపులు చదును భూమిగా మారిపోతాయంటే ఫ్లాట్ అయిపోతాయి ఎందుకంటే ఈ మతపరమైన జీవితం లేక దేవుని మందిరాన్ని కట్టనీయకుండా అడగించిన చేతులు ఈ సర్కొండు తేళ్లు అవి బలవంతంగా దేవుని మందిరాన్ని పట్టుకున్నాయి అని నేను ఎన్నిసార్లు చెప్పించిన బాప్తీజపు వ్యూహాను కాలం మొదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడ్డాయి కాబట్టి ఈ రెండు గుంపులు ఎరు బాబేలు మందిరం కడుతుంటే దాన్ని పునాది వేస్తుంటే అడ్డగిస్తున్నాయి కాబట్టి ఆయన పునాది వేస్తున్నప్పుడు దాన్ని అడని అడ్డగించిన వారితో దేవుడు మాట్లాడతాడు ఏమనంటే పర్వతమ్మ నిన్ను చదువుభూమిగా మారుస్తా అయితే ఈ గొప్ప పర్వతము దీనికి సంబంధించిందన్నప్పుడు దళితుల రాష్ట్ర పత్రికలో మనం చూస్తాం ఎప్పుడన్నా మీకు అవకాశం ఉంటే ఓపికతో చూడండి ఆ దళితుల రాష్ట్ర పత్రికలో ఈ యొక్క పర్వతము హాగర్కు సంబంధించిందని అంటే శారీరకమైన జీవితానికి సంబంధించిందని ఎరుశలేం కూడా పార్వతానికి సాదృశ్యం కానీ ఇంకొక పర్వతం కూడా అక్కడ ఉందని మనం చూపించిన కొంతకాలం కిందట అది హాగర్కి సాదృశ్యం అంటే పాత ఆచారబద్ధమైన మతపరమైన జీవితానికి సాదృశ్యం శారీరకమైన జీవితానికి సాదృశ్యం అన్నట్టు గొప్ప జనము ఆ దాంట్లో నుంచి బయటికి రావాల్సిందే అన్న విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు లేకపోతే దాంతో పాటు నువ్వు కూడా కాల్చివేయబడతావు అందుకే మనం చూసినాం ఐదవ గుర ఊదినప్పుడు ఒక గొప్ప పర్వతము అగ్ని అగ్నితో కాలుతూ అది భూమి మీద పడవేయబడని మనం చూస్తాం కాబట్టి దేవుడు ఈ యొక్క పర్వతాన్ని అగ్నితో కాల్చేస్తున్నాడు అది చదన భూమిగా మారిపోతుందంటే మొదటి రెండు గుంపులు అగ్ని చేత కాల్చబడుతాయి అవి చంద్రభూమిగా అయిపోతాయి కానీ గొప్ప జనము దాని సహవాసంలో ఉన్నాయి కాబట్టి అవి కూడా శమలగుండ పోక తప్పదు వాటి నుంచి సెపరేట్గా కాకపోతే అవి కూడా కాల్చివేయబడతాయి అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది కాబట్టి చెరుబాబేలు ఆ గోడలు అన్ని మరమ్మత్తు చేస్తున్నాడు దాన్ని పునాది వేస్తున్నాడు అన్నట్టు కాబట్టి ఈ యొక్క గొప్ప పర్వతము బబులోనికి సాదృశ్యం లేక మతపరమైన క్రైస్తవత్వానికి సాదృశ్యం దాన్ని చదున భూమిగా చేయకపోతే మటుకు గొప్ప జనమంతా నాశనమైపోతారని అత జ్ఞాపనం చేస్తుంది అయితే ఎవరు చదును భూమి చేయాలంటే కృప కలుగునుగాక కృప కలుగునుగాక అనే జనులు కేకలు వేసినప్పుడు అతడు పై రాయి తీసుకొని పెట్టించును అంటే కార్నర్ స్టోర్ అంటాం కాబట్టి పై కార్నర్ స్టోర్ అంటే ఏసు ప్రభుకే కాబట్టి కృప ఎవరి ద్వారా కలుగుతుందంటే ఏసు ప్రభు ద్వారానే కలుగుతుంది ఆయన కృపలో ఉన్నవాడే ఈ గొప్ప పర్వతం నుంచి బయటికి వచ్చిన వాడు తప్పించుకున్న వాడు అన్నట్టు కాబట్టి ఆ కృప అంటే చదును భూమి కాకముందు ఆయన కృప ఉంటే నువ్వు ఆయన కాపాడబడతావు ఆయన కృపలో లేకపోతే నువ్వు కూడా ఆ గొప్ప పర్వతం లాగానే చదువు మారిపోతావు ఎన్నటికీ కనిపించకుండా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఎనిమిదో వర్షంలో యహోవాకు మరణ నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిను జరిబాబు చేతులు ఈ మందిరకు పునాది వేసినవి అతని చేతులకు ముగించను కాబట్టి ఈ తిరిగి అతనే ఆ యొక్క మందిరాన్ని సంపూర్ణంగా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ కాబట్టి మన ఆ పునాది వేసిన వాళ్ళు ఎవరంటే ఏసుప్రవ్వే ఆ పునాది అని మనం ఎఫస్ రాష్ట్ర పత్రికలు ఎన్నిసార్లు కాబట్టి ఏసుప్రవ్వే ఆ పునాది ఏసుప్రవ్వే మందిరాన్ని సంపూర్ణంగా నిర్మిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి గొప్ప జనమే ఆ మందిరము వాళ్ళందరూ ఎప్పుడు సంపూర్ణంగా తయారవుతారంటే హతసాక్షులైనప్పుడు వారు ఇప్పుడు మెడల మీద కథలు ఉన్నప్పుడు అన్న విషయం జ్ఞాపం చేస్తున్నాం వాళ్ళందరూ చదన భూమిగా చేయక తప్పదన్న విషయం జ్ఞాపం చేస్తున్నారు తర్వాత జరుబాబుల చేతులు ఎనిమిది తొమ్మిదో వచ్చినాం జరుబాబు ఈ మందిరపు పునాది వేసిన అతని చేతులు ముగించాను అప్పుడు సైన్యంలో అధిపత్య నన్ను మీ యుద్ధకు పంపినడని నీవు తెలుసుకొందువు అంటే దూట మాట్లాడుతున్నాడు నేనే వీటన్నిటినీ చేస్తాను అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు అప్పుడు మీరు తెలుసుకుంటారు అని తర్వాత పదో వర్షంలో కార్యములు అల్పములయ్యున్న కాలములు తృనీకరించిన వాడెవడు లోకమంత్రిను సంచారము చేయ యహోవా యొక్క ఏడు నేత్రములు జరుబాదుల చేతిలో గుండు ఉండుట చూచి సంతోషించను కాబట్టి ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఏడు నేత్రములు ఏడు సంఘాలు అన్ని పోయినవారని చెప్పించిన ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఈ ఏడు నేత్రములు ఏడు సంఘాలు లేక మతపరైన క్రైస్తవ జీవితము వీళ్ళు ఎరుబాబుల చేతిలో మట్టపు గుండు ఉండడం చూస్తున్న చూసి సంతోషిస్తారంట అంటే ఆయన కొలత కొలిచినప్పుడు చివరికి వీళ్ళందరూ ఆయన సరిధిలో ఉంటున్నారు అన్న విషయాన్ని జ్ఞాపం అంటే ప్రతి ఒక్కరిని కొలిచి రక్షించేవాడు ప్రతి ఒక్కరిని లెక్క చూసి కాపాడేవాళ్ళు అన్నట్టు కాబట్టి రక్షణ పొందిన వాళ్ళందరూ మటపు గుండు కొలత నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎందుకంటే క్రీస్తు వేసినందున వారికి ఏ శిక్ష విధి లేదా నిరోమల పత్రిక ఎనిమిదో అధ్యయన జ్ఞాపకం చేస్తుంది మనకి కాబట్టి మటపు అంటే మెజర్మెంట్ కి ఆయన కొలత వేస్తే మందిరాన్ని మందిరంలో ఉన్న వారిని ఆయన సన్నిధిలో కరెక్ట్ గా ఉన్నవా లేదా వీళ్ళందరూ సంతోషిస్తారంటే గొప్ప జనం చివ్వరికి ఆయన సన్నిధికి వచ్చి సంతోషిస్తారు అనేసి నేను చూపించిన వీళ్ళందరూ ఎవరంటే లెక్కకు మించిన వాళ్ళు అనేసి దూత వ్యూహాను భక్తులతో మాట్లాడుతున్నట్టు నేను చూపించిన ప్రాట వీళ్ళందరూ మహాశ్రమలలో గొరకుల రక్తంలో వారి వస్త్రంలో గుర్తుక్కొని వచ్చిన వారు అప్పుడు చూడండి కార్యంలో అల్పంలైనది అంటే వాటిని అంతగా ఎవరు లెక్కించలేదన్న విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి ఇద్దరు అభిషేకము అప్పుడు పొందుకుంటున్నారు అన్నట్టు తర్వాత వీళ్ళిద్దరూ రెండు ఒలివ చెట్లకు సాదృశ్యం ఈ రెండు ఒలివ చెట్లు ఆ ఏడు దీపస్తంభంలోకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని ఉంటూ వాటికి వారి ఆ యొక్క నూనె లేక తైలం అంటాం కదా నూనె పోస్తూ వాటికి జీవాన్ని చేసేదన్నట్టు వాళ్ళ జీవితాలు సమర్పించుకోవడం అనే విషయాన్ని అక్కడ జ్ఞాపం త్యాగం తీసుకోవాలన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ అనేది ఆత్మీయమైన విషయాలను ఎన్నిసార్లు నేను ధ్యానించింది మనం బైగుల్లా లెఫ్ట్ రైట్ అన్నప్పుడు సౌత్ నార్త్ కూడా అంటాం అంటే ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు అంటాం అవి మతపరమైన జీవితాలు అన్నట్టు సంపూర్ణంగా వీళ్ళు వారి జీవితాలు దారపోసి త్యాగం చేస్తారన్న విషయాన్ని మనం చూస్తా ఈ యొక్క గొప్ప పర్వతానికి సంబంధించిన విషయాలు రెండు మూడు వాక్యాలు చెప్పించేసి నేను ముగించేస్తాను చాలా సాయంత్రం మరికొన్ని వాక్యాలు మనం చూస్తాం జక్రగ్రంథం నాలుగో అధ్యాయ ఏడవ వర్షాలు చూసినట్టు గొప్ప పర్వతమా నువ్వే పాట పాడతా ఉంటాం మనం ఓ గొప్ప పర్వతమా జరుపలు ఎంత మాత్రము దానవులు చదువు భూమి చదునుభూమి గమా చదను అని పాడతాం పాట కానీ ఎప్పటికి కూడా అర్థం కాలేదు పాట కానీ మనకి ఈరోజు తెలిసిపోయాయి ఎందుకంటే ఈ గొప్ప పర్వతము బబులోనికి సాదోషం లేక మతపరమైన క్రైస్తవానికి సాదోషం వీళ్ళందరూ ఆ మందిరము దేవుని మందిరానికి అడ్డంగా ఉన్నారు దేవుడు నిష్కలంకమైన వధువుగా ముడత మచ్చలేని వధువుగా సంఘాన్ని తయారు చేసుకోవాలనుకున్నాడు కానీ ఈ యొక్క గొప్ప ఆచారబద్ధమైన క్రైస్తవ జీవితం అడ్డంగా ఉంది కాబట్టి అది చదన భూమిగా చేయబడక తప్పదు జ్ఞాపం రాకుండా అది చదునుభూమిగా చేయబడుతుంది క్లీన్ అయిపోతున్నట్టు తర్వాత ఏసు ప్రభుదానికి శిరస్సు కాబట్టి శరీరానికి ఆయననే శిరస్సు శరీరము మనమందరం ఆయన కృప వాళ్ళనే సాధ్యమని ఏడవ వర్షాలు మనం జీవిస్తున్నది నాకు జటగ్రంథం తర్వాత ప్రధాన గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వర్షాలు చూస్తాం రెండవ దూత బూర గుదినప్పుడు ఈ గొప్ప పర్వతం అగ్నితో మండు చిన్న గొప్ప పర్వతము సముద్రంలో పడవేయబడము అందులో మూడో భాగము ఆ సముద్రంలోని మూడో భాగము రక్తమయం కావడం అనేది వీటికి మనం చాలా దీరంగా చూసినాం కాబట్టి గొప్ప పర్వతము మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం అది కాల్చి వేయబడబోతుంది అది చదునగా చేయబడబోతుంది అంటే ప్లేన్గా అవబోతుంది కాబట్టి సాయంత్రం నేను మరికొన్ని విషయాలు ఈ యొక్క దీనికి సంబంధించి నేను చూపిస్తుంటే ముఖ్యంగా జరుబాబలకు సంబంధించిన వాక్యం ఈ జరుబాబలు ఎక్కడి నుంచి వచ్చినాడు ఏంది ఆయన మందిరము ఎందుకు కడుతున్నాడు ఇవన్నీ విషయాలు నేను సాయంత్రం బహుదీర్ఘంగా వీటిని గణించిన ప్రయత్నిస్తాం అటువంటి కృపణ ప్రభు ఇవ్వాలని ప్రార్థిస్తాం పరశుద్ధన మీకు వదనాలైనా ఇద్దరు సాక్షులు గొప్ప జనానికి సాదృశ్యం అని ఎంతో ఆధారపూరత్వంగా మీకు చూపించినారు ప్రభ వాటిని ఇంకో రీతిగా ఆలోచిస్తున్నాయి ప్రభు మోషికి ఏలియాకి సంబంధించిన అందుకు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు ప్రభా కాబట్టి నేను మాకు చూపించినారు ఎందుకంటే ఇవి అన్నిట్లకు మేము ప్రకటించడం కోరుకు మేము ధైర్యంగా వీటిని స్వీకరించి ప్రకటించాలా అందరినీ ప్రభా ఆ యొక్క కృపలోనికి తీసుకొని రావాలా కృప విస్తరిస్తుంది కాబట్టి కృప విస్తరించాలంటే గొప్ప జనం అందరూ అందులో నుంచి బయటికి రావాలా మతంలో నుంచి మేమందరం వచ్చినాం ప్రభా అన్నిట్లను తీసుకొని రావాలా ప్రేమతో ఏదో స్వార్థం ఏం లేదు కాబట్టి యథార్థతతో సత్యంతో వీటిని ప్రకటించి అనేక నడిపించే సేవకులు నడిపించుకోమని వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించమని ఏ సుక్రీస్తు పరిశుద్ధించాం తండ్రి స్తోత్రం ప్రభావ పరిషితుడ గొప్ప సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ దేవ మహిమ తండ్రి కృపా మైడానికి వాందాలే సయ్యా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకు నిలబెట్టుకున్నారు తండ్రి దివారా కాచి కాపాడి నైనా ఎస్తయ్యా మీ సంధ్యలో గడిపే భాగ్యాన్ని ధన్యతను నా తండ్రి ఎస్ అయ్య మంచి ఆరోగ్యం శక్తిని బలం అనుగించి ప్రతి దశలోనైనా మీ కృపను మాకు అనుగరించి బలపరిచిన దేవా వంద నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్న గొప్ప దేవ ఇక మధ్య కాలే మీ వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకే నీకు ఓ ప్రవా గొప్ప పర్వతం ప్రవ నైనా జరుబాబుని అడ్డగిస్తుంది కాబట్టి నైనా మతపరమైన జీవితం ప్రవా నైనా సర్పముతీయులు గుంపులు అడ్డగిస్తూ వాటిని పోనీకున్న ప్రవ అడ్డగిస్తేనే ప్రోవా అవి సదును భూమిగా మారాల్సిందే ప్రోవా నైనా ఏసయ శక్తితో కాదు బలంతో కాదు నా ఆత్మతో కార్యం చేస్తున్నారు కాబట్టి ఇదంతా ఆత్మీయమైన జీవితం ఆత్మల ఆత్మీయంగా తయారు కావాల ప్రో కానీ ఈ రోజు మనుషులంతా అది శరీరం చేయాలని చూస్తున్నారు కాబట్టి అది పతనం కాదు తప్పదునైనా కాబట్టి ఆత్మీయంగానే ప్రో మీ మందిరం కట్టబడాల ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాల ప్రవ నైనా ఏసయ్య ఒక కొలత ప్రవ జరుబావ్యకు మట్టపు గుండె నైనా ఎస్ ప్రభావ మీకు సాదృష్యం ఉంది ప్రవ్వా అయినా మీ చేతిలో మట్టబు గుడి ఉంది ప్రవ్వా మీరే ఆ మందిరం పునాది మీరే ఆ పునాది ప్రవ మీ పునాది మీద మేము తీసుకొని రావాల ప్రభావా నైనా అది ఆత్మీయమైన జీవితం అనేది చెప్పాల ప్రభావా మాకు ఎన్నో విషయాల ప్రభావ మీరు బయలుపరుస్తున్నాను అయినా దాన్ని బట్టి నీకు అందాలు వాటిలో మా మా జీవితంలో వాటిని అవలంబించుకున్నయన వాటి ప్రకారం మేము జీవించాలా ప్రభావ అనేకులకు ప్రేమతో వీటిని మేము ప్రకటించాలా ప్రభావ మాలో ఏ గొప్పతనం లేదు ప్రభావ అది కేవలం మీరు ఇచ్చిన కృపనే అయినా తండ్రి నీకు వందాలిసయ్యా గొప్ప దేవనైనా ప్రతి దశలైనా కోడి మీద నడుచుకోవాలా తగ్గింపు జీవితం కలిగి ప్రవా మీకు సార్ సంపూర్ణత పరిస్థితి కలిగిపోవా ఈ వాక్యాల ప్రభావం దీర్ఘంగా మనుషులకు ప్రకటించాలి అన్ని చెంతకు నడిపించాలా ప్రవా మతపరమైన జీవితం నుంచి మనుషులంతా బయటికి రావాలా సత్యం ఆరాధించే పిల్లలుగా తయారు చేయండి గొప్ప దేవానికి వందలేసా మీరు అక్కడ తొలిగొండే ప్రభావ మీరు సిద్ధపడాలా అన్ని సిద్ధపరచాలా ప్రకటన ప్రతి వాక్యాలు ప్రవేశాలు ప్రభావ మాకు అతని విశీదీకరించి మీరు చూపిస్తున్నారు సెకండ్ టైం ప్రభావా అయినా మీరు మాకు మరలా అవకాశం ఇచ్చినందుకు అనుకు వందాలిసాయా ఈ అవకాశం మేము పోగొట్టుకోకుండా ప్రభావ ఈ సందులు మీరు ధ్యానించాలి అనేక ప్రకటించాలా ఎంతమంది ప్రేమ మీరు మాకు ఇచ్చినారు ప్రభా అయినా ఈ ఆరద్యనే ప్రభావి పాల్గొనాలని సహాయపడండి ప్రతి ఒక్క ప్రేరేపించి నడిపించండి ఆటం బస్సుల చీకర్ శక్తులు మీరు గద్దించమని ప్రతి ఒక్క మీరు వాక్యంలో బలపరచమని ప్రార్థిష్టమైన ఈ మధ్య కాలశంలోనైనా మీరు మాతో మాట్లాడమని బలపర్చడానికి అనేక వందాలిసయ్యా మీరు అక్కడ తొలి ప్రభావ మేము సిద్ధపడాలి అనేక మీరు సిద్ధపరచాల ప్రభావ అయినా నా తండ్రి ఒక లక్షా నలభై వేల గుంపుల ప్రావా మేము కలిగి ఆ గురుగణాలు కలిగి మేము జీవించాలా ప్రభావం ఇలాంటి పలంగతలు ఉండాలంటే వీలైన ప్రాభ ప్రతి ఒక్కటి వాటించి మా కృగాలు కల్పించండి ప్రభావ ప్రతి దశలో నేను మిమ్మల్ని పోల్ మీ కొలతకు సరిగా మేము జీవించాలా ప్రాభ మీరు కొలత వేసినప్పుడు ప్రభావ మెజర్ చేసినప్పుడు ఆ కొలత కరెక్ట్ గా మేము ఉండాలా ప్రభావ ఆ రీతి మా మార్చండి మమ్మల్ని సరి చేయండి మీకు సంపూర్ణత సాలతో నడిపించి మీకు గొప్ప సాక్షి పెట్టుకున్న ఆరోధన పాల్గొంటున్న బ్రదర్స్ దాని వల్ల మీరు ఆశ్రయించి దీవించి బలపరించి ప్రతి చోట మీకు మమ్మల్ని అందరినీ సాక్షి నిలబెట్టుకోమని ఆదిష్టమైన మా శక్తికి మించిన ప్రయాణం ఉంది ప్రభావ దానికో సిద్ధపాల ఇంత కాలం మేము ఉంటున్నాం ప్రభావ నైనా విషయానికి వర్ణాలు వైరస్ విజృంభిస్తుండగా ప్రభావ నైనా ఇషయ మమ్మల్ని ఎంతగానైనా కాపాడుతున్నారైనా ఒక వైరస్ మీరు గర్దించమంతా అదిష్టమైన మీ కృపలు మమ్మల్ని అందరినీ భద్రపరచుకొని మీకు కాపులు అనుగ్రహించండి గొప్ప దేవ మీరు అన్నారైనా ఉగ్రత దినం పోవరకు ఉగ్రత దిన పోవరకు మీకు అంతపురంలో దాగి ఉండమన్నారు ప్రభావ నైనా ఇషా వాక్యం మీరు మాకు జ్ఞాపకం చేసిన నా దేవ నా ప్రభావ నువ్వు వెళ్ళి తలుపు వేసుకోమన్నా ప్రభావ ఉగ్రత దినం కొంచెం సేపు దాగి ఉండమన్నారు మీ అంతఃపురంలోనైనా మీరే మా కాపుదల ప్రభావ వీళ్ళు మమ్మల్ని దాచిపెట్టుకోమని ప్రారం మీ కృపలు భద్ర పెంచుకోమని ప్రార్థిష్టమైన కొంచెం చేతి ప్రవ్వాని చెప్పిన గొప్పదేవా నా తండ్రి మీరే మమ్మల్ని నడిపించండి తగిన సమయంలోనైనా అంత కొరకు ప్రవేశపడాలా ఆయన మీరు ఇంకా వాక్యంలో తరబడి బందాలి ఇంకా బాధపడాల వాక్యంలోనైనా ఇంకా అనేక మీరు ఈ సత్యని ప్రకటించాలా ధైర్యంగా ప్రవ్వ అలాంటి ఆత్మను మాకు అందరికి అనుగ్రహించి అభిషేకం దయచేసి ప్రతి చోట మమ్మల్ని అందరినీ సాక్షిగా నిలబెట్టుకొని మీరు మమ్మల్ని సిద్ధపరచుకోవడం ప్రాధిష్టమైన అయితే నా ప్రభు నాశిఖరణ ముట్టిన ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి మీ పర్లో ఒక జ్ఞానం చేస్తే ఇంకా నింపని ప్రభావ మీరు బలపర్చని ప్రభావ ఇంకా అనేక మంది విషయాలు మీరు బయలుపరచమంటూ ఆదిష్టమైన నా దేవ నా ప్రభా చివరి కాలంలో ప్రవణం ప్రభావ ఆయన మీరు నిలబెట్టేందుకు వనాలి ప్రభావ ఎన్నో విషయాలు ప్రభావ అన్నవారు మాకు బయలుపరుస్తున్నారు ఇట్లాంటి మేము జాగ్రత్తగా ధ్యానించే ప్రభావం ప్రకటించాల ప్రభావ మమ్మల్ని ఎంతగా బలపరుస్తున్నారా తరుపుత చేస్తున్నారు దాన్ని బట్టి మీకు అన్నాలు అర్పించుకుని నా చుట్టూ మీకు కంచి పెట్టండి ప్రతి ఆంకాలు కొట్టిపోయిన ప్రభుత్వ కుటుంబ చుట్టూ మీకు ఏ దుష్ట కూడా పనిచేయకుండా ఏదిస్తుంది హాలలీలా కుటుంబ చుట్టూ మీకు కంచి పెట్టండి మీ పిల్లల చుట్టూ మీకు కంచి పెట్టడం ప్రభావ ప్రతి మీరు మహిళలో తీర్చమని ప్రాదిష్టమైన ఆటంకాలను కొట్టివేసి ప్రభావ ప్రతి దశలో మీరే సహాయకులు నడిపించమని ప్రాదిష్టమైన ఇంకా బలపరిచిన దుష్ట శక్తులు విజృంభిస్తున్న ప్రభావన్నింటినీ ప్రతి శోధం నుంచి శ్రమ నుంచి విడిపించకపోయినా మీకొక సాక్షిని పెట్టుకుని కుటుంబం మీకు సిద్ధపరచుకునే గ్రూప్లో ఉన్న బ్రదర్స్ మా కుటుంబాలందరినీ మీరు బలపరి మీ అగ్ని కంచి వెళ్ళి ప్రతి మీకు శాంతి సమాధానం బయట ఈ చివరి కాలంలోనైనా ఎవరు కూడా ఈ శ్రమలో ప్రభు నా తనని కదిలింపబడుకున్నైనా ప్రతి ఒక్కరు ప్రవ షేక్ కాకుండా నిలబడి ప్రావ విశ్వాసములు మీ ముందు సాగిపోతున్నా అలాంటి సేవా జరుగుతులు నడిపించి ఆ రీతి మనం నడిపించి ఈ నామానికి మేము తెచ్చుకోమని మీరు అక్కడి వరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామం ప్రాతి తండ్రి ఆమె పశుధర ప్రేమాల దేవ కృపణి కలిక బంధనాలు కృతజ్ఞతలు పరిశుభ్రతి మంత్రి సర్వాధికారులు నీత్య బంధనాలు ఇప్పుడు బా మహిళాది తలతో కూడిన మాహుల ద్రొప్ప దేవా నీకే స్థోతి నీతాల తల్లి దేవాయప్రభా మరియు వాక్యాల నిర్ణయి ప్రభా మరి మేము కూడా ప్రభావ విన్న వాక్యలు ఏది మర్చిపోకుండా ప్రభావా ప్రతి ఒక్క వాక్యాలప్పుడు మా రుద్రంలో మేము భద్రపరచుకోవాలి దేవా మేము కూడా ప్రభా నీ యొక్క ప్రకటన గ్రంథం ప్రభా మేము అనేకులకు ప్రకటించాలి తండ్రి దేవాయస్రభ నీ యొక్క జ్ఞానం చేతు మాకు నడిపింపదా ఇచ్చింది తండ్రి దేవాయేసూ ప్రభా మళ్ళీ నీ యొక్క రాకడే చాలా త్వరలో ఉంది కాబట్టి ప్రభా మేము సిద్ధపడాలా అనేకులు కూడా సిద్ధపడాలి తండ్రి దేవాయస్రభ మరి మీకు సహాయపడండి ప్రభా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభా దేవాసూప్రభ మరి మటపగుని ప్రభా మీరు మొదలు వేసినట్టు ప్రభా మరి మా ప్రతి ప్రవక్తనంతటా నీ చేప చెప్తున్నాను ప్రభా మేము అన్ని విధాలలో ప్రభ నీ యొక్క గుణగల కలిగి మేము జీవించాలా ప్రభా దేవాయచ ప్రభ ప్రతి ఒక్కటి ప్రభా నీ యొక్క ఆత్మ చేత మాకు నడిపింపదాయి ప్రభా నీ యొక్క పరిశుద్ధత్మ శక్తి మాకు వెళ్ళవేళ ఎవ్రీడే మాకు ప్రొవైడ్ చేయండి ప్రభా నీతో దేవాయచ ప్రభా నీ యొక్క గుణగలని మాకు ప్రభా మేము అన్ని విషయంలో సాక్రిఫైస్ చేసుకోవాలి ప్రభా దేవాయచప్రభా ఇంకా మాలో ప్రభా శారీరకమైన ఆశలు ఏవైనా ఉంటే ప్రభా ఈ క్షణమే తీసివేయండి ప్రభా దేవాసూ ప్రభా మేము ప్రభా ఆత్మీయంగా బలపడాలా స్థిరపడాలండి ఆత్మీయంగా ప్రభా మేము కట్టబడాలండి దేవ క్రీస్ కు నది పైన ప్రభా మేము కట్టబడాలండి దేవ మరి మీరే సహాయపడండి ప్రభావ ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభా ఆత్మ చేత మాకు నడిపింపు దండి తండ్రి దేవాయేస ప్రభావ మరి మంత్రం కూడా ప్రభా సిద్ధపడాలా రాణి బిడ్డలు ఉంటే మీరు అర్పించండి ప్రభావ మీరు ప్రయత్నం చేత ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభావ ప్రాధాన్యత కలిగి ఉండాలా నీ యొక్క వాక్యాల ధ్యానించాలి ప్రభా దాని ప్రకారం నడుచుకునే బిడలుగా తయారు చేయాలి ప్రభా దేవాభ మరి మేము మంత్రం కూడా ప్రభా ఈ యొక్క సువత అనేకులకు ప్రకటించాలని యొక్క వెలుగుని చూపించాలి ప్రభా దేవా నామానికి ప్రభావ మేము అనుమతి ఇచ్చేవారిలాగా మేము జీవించాలి ప్రభా ఏసా మరి మీరే మాకు సహాయపడండి ప్రభా ప్రతి ఒక్క విషయం కూడా ప్రభా దేవాయ సుప్రభ మరి ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వాదం చత నింపాలి ప్రభా యొక్క అక్కడికి మా అందరిని సిద్ధపరచుకోమని ఏచుకృషి నామంలో ప్రార్థిస్తాం తండ్రి అమ్మాయి ప్రేమగల మాపర్లోక తండ్రి పరిశుద్ధుడైందేవా నాయన రక్షక ప్రభ రాజులకు రాజా ప్రభుల ప్రభ మేము ఈ చిన్న గుంపుగా కూడుకొని ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి ఎవరెవరైతే జాయిన్ కాలేదు ప్రభ వారికి కూడా సమయానుకూలతను అనుగ్రహించండిసా ప్రభానాయణ రక్షక మేము ఈ అడుగు జాడలలో నడిచలాగిన అనుగ్రహించండి సయ ఎంతో మంది కష్టాలలో దుఃఖాలలో బాధలలో వ్యాధులలో బాధపడుతున్నారు సార్ వారికి అందరికీ రిలీఫ్ని అనుగ్రహించండి సయ అనాథల గురించి నిరాశ్రీల గురించి ఆ గురించి ఫార్మర్స్ గురించి ప్రే చేస్తున్నాం సై ప్రభానాయన రక్షక గవర్నమెంట్ స్కీమ్స్ ఎవరెవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఎలిజిబిలిటీని అనుగ్రహించండి సై మేము మీ నిత్య రాజ్య స్థాపనకై ప్రభా యోధులుగా మా వంతు మేము శ్రమించలాగ్న అనుగ్రహిస్తారని ఈ కొద్ది విన్న పములు క్రీస్తు చేసినామం పేరట పాపని అతి వినయంగా వేడుకొని చిన్నాన్ దేవ ఆమెన్ సమాధానం